ేష్ఠరాజ్రమ్ర ఆనన్నోసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్య పం వందే కృ పరంపరాజన్ మమా ప్రాణమో ఇంద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణ తదాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్ మధవన్మర్తం వా ఇదం శరీరం ఆునా సదస్మత శరీరస్థానం ఆప్తో వై స శరీరీ సత స్త్రిపహతిరస్ అశరీరం వసంతిస్తృశ ఇప్పుడు చర్చ ఇక్కడ నాలుగు పర్యాయాలు ఉన్నాయి ప్రథమ పర్యాయంలో అక్షి పురుషుడు చెప్పబడ్డాడు ఏ సహా అక్షిని పురుషో దృశ్యతే ద్వితీయ పర్యాయంలో స్వప్న పురుషుడు తృతీయ పర్యాయంలో సుసూప్త పురుషుడు చతుర్థ పురుష పర్యాయంలో ఉత్తమ పురుషుడు ఉత్తమ ఇప్పుడు ఉత్తమ అంటే పురుషోత్తముడు కాబట్టి మేతా పర్యాయాల్లో వాళ్ళందరూ జీవులు కాబట్టి ఈ జీవుడికి ఆ పురుషోత్తముడికి ఏదో కొంత భేదాన్ని చెప్పటం తాత్పర్యం ఏదో ఒక దృష్టి దానికోసమని అలా వేరువేరు పర్యగాల్లో వేరువేరు ఆత్మలు చెప్పబడ్డాయి ఆత్మ నానాన్ని స్వీకరించటం ఇక్కడ చెప్పిన ఆత్మ వేరు అక్కడ చెప్పిన ఆత్మ వేరు అంటే ఈ విధంగా భేదం ఒకొక్క లెవెల్లో భేదం మళ్ళీ భేదం ఈ భేద భేదవాదాన్ని మనస్సులో పెట్టుకుని ఆ భక్తృత్వం చేఖ్య ఏదైతే దానిని ఉపసించి ఖండిస్తున్నారు శాఖాచంద్రన్యాయాన్ని వాళ్ళు చెప్తారు శాఖాచంద్రన్యాయం మంచిది దాంట్లో దోషమం లేదు కానీ ముఖ్యంగా తైత్రీయోపనిషత్తులో మీకు అన్నం బ్రహ్మేటి యజాన అన్నాన్ని అన్నం అంటే దేహం దేహాన్ని బ్రహ్మను తెలుసుకో అని చెప్పి వెంటనే నోనో దానికంటే కూడా అన్యోంతర ఆత్మ అప్రాణమయ ఈ దేహాత్మ కంటే మరి ఆత్మగలదు ంతరమైన ఆత్మ దీన్ని శాఖాచంద్ర న్యాయం అంటారు అక్కడ ఒక్కొక్క పర్యాయంలో చెప్పిన ఆత్మ వేరు వేరు ఆత్మ రెండవది ప్రాణాత్మ ఈ ప్రాణాత్మ అల్టిమేట్ అనుకునే లోపల మళ్ళీ అన్యోంతర ఆత్మా మనోమయ ప్రారంభమవుతుంది ఈ మనస్సే అల్టిమేట్ అనిచునే లోపల అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ అది ఫైనల్ అనుకుంటే అన్యోంతర ఆత్మానందమయహ ఇంకా ఆ ఇంకా అన్యోంతర ఆత్మా లేదు అక్కడ బ్రహ్మపుత్యం ప్రతిష్ట అక్కడికి వచ్చి ఆనంద స్వరూపంగా అక్కడ ఫైనలైజ్ చేశారు కాబట్టి దాన్ని శాఖా చంద్ర న్యాయం ఆ పద్ధతి అక్కడ అవలంబించారు అలాగే ఇక్కడ కూడా చేశారని అనుకోరాడు బిఆర్కి ఒకే మంత్రం కాదు అక్కడ చెప్పారు కదా ఇక్కడ అదే పద్ధతి అవలంబించారని సరికాదు కాబట్టి పద్దతి సరైన ఇక్కడ మాత్రం అలా చెప్పలేదు ఏ పని ఇట్లా ఏర్పడతారు ఇట్లా స్వప్నేత సో ప్రతి సందర్భంలో కూడా ప్రజాపతి గారు ఏసం స్వేవా నీకు అదే ఆత్మను చెప్తున్నాను అని అంటాడు అంతకుముందు చెప్పిన ఆత్మను నిరాకరించడు సరే అసలు మీకు శాఖా అది తెలుసుకున్నావు కదా సరే అది యథార్థమైన ఆత్మ కాదు నీకు మరో ఆత్మను చూపిస్తాను అని రెండు వాక్యాలు ఉంటాయి ఒకటి అంతకు ముందు చెప్పిన దాన్ని నిరాకరించటం మరొకటి అనే మాట ఇక్కడ అంతకు ముందు చెప్పిన దాని నిరాకరణాలేదు మరొకటి అనే మాట లేదు పైగా అదే ఆత్మను అనే మాట ఉన్నది కాబట్టి ఇది శాఖాచంద్రన్యాయానికి దృష్టాంతం ఇది కాదు స్వప్న ద్రష్టోపతిష్ట అతిరో అ ప్రియవేత్త నచ్చురంగ కచ్చిత్ స్వప్న మహీయమానశ్చిరీ అత్రయం పురుషస్వయం జీవితరికి న్యాయస్ ఉత్యంతరే సిద్ధ స్వప్నంలో రెండు ఉన్నాయి రెండు రెండు ఫ్యాక్టర్స్ రెండు తత్వాలు ఉన్నాయి ఒకటి ఆత్మ చైతన్యం ఎరుక రెండవది బుద్ధి ఇప్పుడు ఈ ఎరుక అన్నది బుద్ధి యొక్క ధర్మమే అనేసరి అనుకోండి మనకి ఇంకా ఆత్మ అనేది బుద్ధి ఉంది అగ్రత ఆత్రం బుద్ధి కంటే భిన్నంగా ఆత్మే లేదు ఇది విజ్ఞానవాదుల యొక్క మతం ఆ బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి ఆ బుద్ధి పూర్తూ ఉంటుంది పోతూ ఉంటుంది స్థిరంగా ఏమో ఉండేది కాదు బుద్ధంటే వృత్తి మనో వృత్తి ఆ బల్బు వెలిగి ఆరిపోయినట్టుగా అది బ్లీప్ గ్లీప్ అలా వెలుగుతూ ఉంటుందో ఆరిపోతూ వాళ్ళ వాదానికి సైనిక విజ్ఞాన వాదము ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే బుద్ధి వరకు వెలుగుతూ ఉండటం ఆరిపోతూ ఉండటం అది కరెక్టే అంత సందేహం లేదు బట్ ఆ బుద్ధికి మూలంలో వెలగడము ఆరిపోవడము లేని ఆ ఒక నిశ్చలమైన దాన్ని కూటస్థమైన అనంత కూటస్థమైన ఆత్మతత్వము ఉన్నదా లేదా గరిజ్ఞ లేదంటే అది బోధం వస్తుంది ఉంది అంటే వేదార్థం అంతే తద సో ఉంది అని చెప్తున్నారు అది వివరం స్వప్నే సీర్భవతి తిధీ స్వప్న భోగోపలబ్ధిం ప్రతి రణత్వం భ ఇప్పుడు ఒక మౌలికమైన భేదాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు వ్యాగ్ర వ్యవస్థ ఉన్నది వ్యాఘ్ర వ్యవస్థలో ఆత్మ జగత్తులో ఉండే విషయాలని తెలుసుకుంటోంది ఎలా తెలుసుకుంటోంది బుద్ధితో కూడి తెలుసుకుంటోందా బుద్ధి లేకుండా తెలుసుకుంటుందా బుద్ధితో కూడి తెలుసుకుంటుంది అసలు తెలుసుకోనుక అంటే బుద్ధితో కూడినప్పుడే బికాస్ తెలుసు బుద్ధి అనేది ఉపకరణ ఉపకరణం అంటే తెలుస్తుంది అండి బుద్ధితో కూడినప్పుడే తెలుసుకుంటుంది ఇప్పుడు ఫ్యాను తో కూడినప్పుడే ఎలక్ట్రిసిటీ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది లేకపోతే మెకానికల్ ఎనర్జీ మారదు ఎలా ఉండో అలా ఉంటుందంటే తన స్వరూపంలో ఉండిపోతుంది అంటే ఎలక్ట్రిసిటీ అది ఫ్యాను లో ప్రవేశించి ఫ్యాను తోటి కలవీకి రావాలి దానికి అప్పుడే మెకానికల్ ఎనర్జీ అవుతుంది బల్బుతో కలవీకొచ్చినప్పుడే హీట్ ఎనర్జీ లైట్ ఎనర్జీ అవుతుంది లేకపోతే ఇట్ ఈజ్ ఇన్ ఎక్సెల్ అంటే అదేవిధంగా ఆత్మ చైతన్యము బుద్ధితో కూడి జాగత్తను తెలుసుకుంటూ ఉంటుంది ఇప్పుడు స్వప్నానికి జాగ్రత్తకి ఒక చిన్న తేడా ఉంది ఆ తేడా ఏంటంటే జాగ్రత్త అవస్థలో బుద్ధి ఈ వస్తువును చూసినప్పుడు బుద్ధి ద్రష్ట కన్ను ఉపకరణం బుద్ధి చూస్తుంది ఒక స్టేజ్ లో బుద్ధి చూస్తుంది బుద్ధి ఎలా చూస్తుంది తనంత తాను చూసేస్తుందా లేకపోతే కన్ను అనే కరణము ద్వారా చూస్తుందా కరణము ద్వారా చూస్తుంది కరణము అంటే మిశ్రమం ఎం కను కరణం సో ఉపకరణము లేక కరణము ఆ కరణం ద్వారా చూస్తుంది బుద్ధి కన్ను ద్వారా పుస్తపాన్ని చూస్తుంది ఇది జాగ్రత్త అవస్థ పరిస్థితి ఆత్మ బుద్ధి సాక్షిగా ఉంటుంది ఇది జాగ్రత్త యుక్త పరిస్థితి కాబట్టి జాగ్రత్త బుద్ధి కూడా ద్రష్ట అనే స్థాయిని పొందుతూ ఉంటుంది అనే స్థాయి బుద్ధి కూడా ఉంటుంది జాగ్రత్త వ్యవస్థ సో బుద్ధి జాగ్రత్త అవస్థలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే యు నాట్ ఓన్లీ సిట్ యుర్ ఎవేర్ డట్ యు సో యు సిడు బుద్ధి యూఆర్ ఎవేర్ డట్ యు సిడు సాక్షి చైతన్యం ఆత్మ అది జాగ్రత్త పరిస్థితి సో ఆ సాక్షి చైతన్యాన్ని కొద్దిసేపు మనం పక్కన పెడితే డిస్కషన్ లోకి రాకుండగా బుద్ధి చూస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధి ముందు అనే ఒక స్టేటస్ దానికి జాగ్రత్త అవస్థలో ఉంది స్వప్నంలో కూనంలో పుష్పాన్ని అప్పుడు ఆ కన్ను ద్వారా చూసిన పుష్పం కాదు కన్ను పడుకుని ఉంది కన్ను లేదు స్వప్నంలో ఇంద్రియాలు ఉన్నట్టు కనబడ్డానే కానీ లేవు కదండి ఇంద్రియాలు మరి స్వప్నంలో కాబట్టి జాగ్రత్త అవస్థలో బుద్ధి ఎందుండే ద్రష్టృత్వము అంటే సీయర్షిప్ అది స్వప్నంలో ఉన్నది స్వప్నంలో ఒకే ఒక ద్రష్ట జాగ్రత్త అవస్థలో మీకు అనేక ద్రష్టలు ఉన్నట్టుగా భాషిస్తుంది దాంతో దాంతో నిన్న చెప్తారు మీకు యథార్థమైన ద్రష్ట ఏది అనే తోట సందేహం కలుగుతూ ఉంటుంది ద్రష్ట కన్నా మనస్త అని ఇలాంటి డౌట్స్ కానీ స్వప్న ఆ ఇబ్బంది ఏంటి అక్కడ యథార్థమైన ద్రష్ట ఇక దృశ్యమును ప్రకాశింపజేసేది కేవలము ఆత్మ మాత్రమే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది అదే చెప్తున్నారు యొక్క స్వప్నే సధీర్భవతి ఆత్మ స్వప్నమునందు సధీ అంటే ధీతో కూడి ఉన్నది బుద్ధితో కూడి ఉన్నది సందేహం లేదు బుద్ధితో కూడియే ఉంటుంది స్వప్నంలో ఆత్మ తథాపి అయినప్పటికీ స్వప్న భోగ ఉపలబ్ధిం ప్రతి కరణత్వం నభతే బుద్ధి స్వప్నమునందుండే భోగము భోగం అంటే సుఖ భోగం కావచ్చు దుఃఖభోగం కావచ్చు ఏదైనా చూడము అంటే చూసి భోగాన్ని అనుభవిస్తాడు సుఖాన్ని కనుక ఈ భోగము పొందుతా ఈ భోగమును పొందుతా అనే అంశంలో బుద్ధికి కరణత్వము లేదు అది బుద్ధి తాను ఒక ఉపకరణంగా ఉండి కన్ను అనే మరో ఉపకరణాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని ఏదో దేన్నో చూసి తాను ద్రష్ట అగుట అనే స్థితి లేదు అక్కడ పరిస్థితి అలా ఉండదు మరి ఎలా ఉంటుంది పరిస్థితి స్వప్నంలో తింతరిహి మరి అయితే స్వప్నంలో పరిస్థితి ఏమిటి అంటే పటచిత్రవత్వాసనాశ్రయా దృశ్య ద్రష్ జ్యోతిష్ఠ సో ఇక్కడ స్వప్నంలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ బుద్ధి పటచిత్రము వలె ఉంటుంది పటచిత్రము అంటే చిత్రపటము అర్థం శాత దానికి ఏదో లేదు రాజదంతం రాజ రాజా రాజంటే ముఖ్యమైన అని అర్థం రాజంటే ముఖ్యమైన అని అర్థం కదండి దంతములలో ముఖ్యమైనది అన్నప్పుడు దంతరాజాని ఉండాలా రాజదంత అని ఉండాలా దంతములలో ముఖ్య దంతానాం రాజ ఎలా ఉండాలి దంతరా రా ఎలా ఉంటుంది రామ బాణహ అని ఉంటుంది ఎలా ఉండాలి దంతరాజా అని ఉండాలి కానీ రాజదంత అవుతుంది దీని రాజదంతా ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ తిరగబడుతుంది అలాగే చిత్రస్య పటం పటం అంటే వస్త్రం క్యాన్వాస్ దాని మీద బొమ్మ ఉంది బొమ్మ ఉన్న వస్త్రాల్ని చిత్రాలు అలాగే ఉంటాయి కదండి వస్త్రం మీద గీస్తారు బొమ్మను తీస్తే దాన్ని ఇళ్ళని మడత పెట్టుకోవచ్చు సో చిత్రస్య పటం ఇప్పుడు చిత్రపటం అవ్వాలి చిత్రపటం అని ఉంది ప్రయోగం చిత్రపటం అనేది ఫోటోకి తెలుగులో అనువాదం చేయకుంటే ఏం చేస్తారు చిత్రపటం అనేది చేస్తారు కానీ ఇక్కడ శంకరులు దాన్ని పటచిత్రం అని ప్రయోజనం ఇంకైతే టీకాకారులు చిత్రపట చిత్తహారం రాసుకున్నాడు కాబట్టి పట రాజధావు ప్రయోగం సో పట చిత్రము ఇప్పుడు జాగ్రత్త బుద్ధి ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే స్వప్నంలో ఒక క్యాన్వాస్ లా ఉంటుంది క్యాన్వాస్ చూస్తుందా చూడబడుతుందండి చూడబడుతుంది కదా అంతే ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు జాగ్రత్తలో బుద్ధి కూడా చూస్తుందండి బుద్ధి కన్ను ద్వారా చూస్తుంది కానీ స్వప్నంలో ఇంకా అదేం లేదు స్వప్నంలో బుద్ధి ఒక చిత్రపటంలాగా ఉంటుంది ఆ జాగ్రత్తలో ఉండే వాసన చిత్రపటాన్ని ఆశ్రయించుకుని ఏముంటుంది చిత్రం ఉంటుంది వేసిన బొమ్మ చిత్రపటాన్ని ఆశ్రయించుకుని అదే రకంగా ఈ పటము వంటి బుద్ధిని ఆశ్రయించుకుని జాగ్రత్త యొక్క వాసనలు ఉంటాయి జాగ్రత్త వాసన ఆశ్రయ బుద్ధి చిత్రపఠం లాంటిది చిత్రమునకు ఆశ్చర్యమైన పఠము వలె జాగ్రద్వాసనలకు చిత్రం అంటే వాసనలే కాదు రంగు రంగులు వేర్వేరు రంగులు వేర్వేరు రూపములు కలిస్తే చిత్రమైంది అదే విధంగా జాగ్రద్వాసనలు ఉంటాయి జాగ్రత్తలో మనం అనేక వాసనలు అనేవి అంటే మనం ఏం చేస్తామంటే ఆత్మనిష్ఠులమై ఉండటం మనకి చేస్తారు ఎందుకేతనే మనం అలా సంసారాన్ని పరిశీలిస్తాం ఆ ఎలా పరిశీలిస్తాం సంసారాన్ని ఇదంతా దుఃఖాన్ని దృష్టితో ఇదంతా సత్యమనే దృష్టితో చూసుకోండి సో ఇదంతా సత్యమే నన్ను ఒకసారి ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు సత్సంగంగా అంత ప్రశ్న వేదాంతం అనేది జీవితానికి కాబట్టి ఇలా ఘట్టాలు ఘటనల కింద చెప్తా ఉంటాను నేను అది నా నా స్టైల్ అది మంచి స్టైల్ అని అలా ఉరుకుతాను సో నన్ను ఎవరో ఒకసారి ప్రశ్న అడిగారు ఏమని మనిషి అనుభవించే సుఖ దుఃఖాలు ప్రార్థాన్ని బట్టే వస్తాయి వస్తాయి మరి అయితే దేవుణ్ణి ప్రార్థించటం ఎందుకు కాబట్టి ప్రార్థన అవసరమని కదా అని ప్రశ్న అంటే నేను చెప్తాను ప్రార్థన అవసరమైంది సార్ ప్రార్థన అవసరం కాదు నెల ఇన్నర్ గ్రోత్ త్రూ డివోషన్ అనే పుస్తకం రాస్తా ప్రార్థన అక్కర్లేదైనా చెప్తారు డివోషన్ అంటే ఏంటి భక్తి అంటే ఏమిటి ప్రార్థనా భక్తి ప్రార్థన భక్తిలో అంగం అస పూజ ఇవన్న పూజ అంటే కూడా ప్రార్థనే కదండి వాక్కుతో చేసేటువంటి భక్తికి ప్రార్థన అని పేరు మనస్సుతో కూడా జీవిస్తుంది కాబట్టి ఇంక ప్రార్థన ఎందుకు సుఖ దుఃఖాలు ప్రారంభాధీనంగా వస్తాయంటే ఇంట్లో ప్రార్థన ఎందుకు దాని మీద నేను సమాధానం అని చెప్పానంటే చూడండి ప్రార్థన ఎందుకంటే ఆ రావలసిన సుఖ దుఃఖాన్ని మార్చడం కోసం కాదు మరింత ఎందుకంటే అప్పుడెప్పుడో పాపం చేసి ఇప్పుడు ఆటాత్తుగా మీరు ప్రార్థన చేసేస్తే దేవుడు మీకు దుఃఖాన్ని ఇవ్వలేదనుకోండి అది ఏముడు కూడా అవుతాడు అంటే మద్దతు చేసేసి గడ్జ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను మారిపోయాను నేను బుద్ధిమంతులు నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని వేదాలు వర్గించేదనుకోండి ఆ టైంలోను నేను గెడ్జి ఏం చేస్తాడు ఫిక్స్ శిక్ష ఇస్తాడు యావీవ కారాగార వాసన ఇస్తాను తర్వాత అక్కడ బుద్ధిమంత్రిగా ప్రవర్తిస్తే అది ఏదైనా ఓ పాతి వేల తర్వాత ఓ ఎడో తగ్గిస్తే అంటే అది దట్ ఈ ఎక్సెప్షన్ కానీ మరి శిక్ష అప్పుడు బుద్ధిమంతుడైనా అంతకు ముందు చేసిన కిరీటి శిక్షణ ఇచ్చేస్తారు అదేవిధంగా దేవుళ్ళని కూడా మీరు ప్రార్థిస్తే ఇచ్చి శిక్షేందుకు మరణిస్తాడు ఇచ్చేస్తాడు కాబట్టి సుఖ దుఃఖాలని ప్రార్థన మరి ఇంతెందుకు ప్రార్థన చేయటం ప్రార్థన చేసినట్లయితే చాలా లాభాలు ఉన్నాయి ఏ లాభాలు మనకు మనం అనుకుంటాం లాభం అంటే ఆ దుఃఖాన్ని మార్చడమే లాభం అనుకుంటాం మనం అనుకుంటాం కానీ ప్రార్థన చేసినట్లయితే దుఃఖాన్ని అనుభవించే శక్తి స్థరిస్తూ ఉంటుంది ఆగామ కర్మ అంటే అని కాదు కర్మ అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు భవిష్యత్తులో ఫలాన్ని ఇస్తాయి వాటిని ఆగామే అంటారు ప్రస్తుతం ఫలం ఇస్తున్న అంటారు కాబట్టి ఇప్పుడు వచ్చిన దుఃఖాన్ని మీరు ప్రార్థన చేస్తే అదే మారదు ఏం మారదు అలాగే ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి మీరు ప్రార్థన చేస్తే పోతుందా క్యాన్సర్ పోతుందేమోనో నీరు ప్రార్థన చేస్తాడు అలా పోదు ఎందుకు పోతుంది ప్రార్థనలు చేస్తే క్యాన్సర్ పోయి మారితే హాస్పిటల్స్ ఎందుకు హాస్పిటల్స్ అనవసరం కదా ప్రార్థనలే ప్రార్థనా మందిరాలే కల్పిస్తుంటే సరిపడుతుంది కానీ మరి హాస్పిటల్ కూడా కడతారు కదా మరైతే హాస్పిటల్స్ అంటే ప్రార్థన ఎందుకు అంటే ఎందుకంటే ఆ క్యాన్సర్లో లేకపోతే దృష్టాంతం చెప్తాను క్యాన్సర్ అని క్యాన్సర్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు క్యాన్సర్ అని అంత పెద్దదై రక్షర్లేకపో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు సో ప్రార్థన చేస్తే పోతుంది మరి ఏమవుతుంది ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు ఆ వ్యాధిని సహించే శక్తి వస్తుంది ఎప్పుడైతే వ్యాధిని సహించే శక్తి వచ్చిందో అప్పుడు మీ దీంతో ఉన్న రహస్యం ఏంటంటే దుఃఖాన్ని సహించే శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు అది దుఃఖమా కాదా దుఃఖం దుఃఖం కాకుండా అయిపోతుంది మీరు యాక్సెప్ట్ చేసేస్తే మీకు దుఃఖం కాదు లైఫ్ యాక్సెప్ట్ అండి ఆ యాక్సెప్ట్ ఎంప్యూర్ చేస్తే యాక్సెప్ట్ చేయగలుగుతారు ముందు ఎంబ్యూర్ చేయాలి సహించాలి సహిస్తే సహించడంతో మీరు ఏమవుతుంది పర్వాలేదు దీన్ని మనం సహించేయగలుగుతున్నాం అది సమస్యే కాదు అనే యాక్సెప్టెన్స్ వస్తుంది అందిక ఎప్పుడైతే స్వీకరించినారో యాక్సెప్ట్ చేసినారో చిత్రం ఏంటంటే అది దుఃఖం కాదండి ఎందుకంటే అది ఈవెంట్ అది ఈవెంట్ ఒక ఘటన అది ఘటన ఆ ఘటన దుఃఖం ఘటన తనంత దుఃఖము కాదు సుఖము కాదు మనిషి మరణించేటనుకోండి దుఃఖమా సుఖమా దుఃఖం సుఖమంటే ఒకసారి నేను బన్సీర్లాల్ తోటి వెళ్ళాను నిశా అనవాటి ఫోర్ ఓ క్లాక్ చెప్తే నీ మాట అమ్మాయ్యా ఈ వేళటికి అసలు శవం రాదేమో అనుకున్నాను ఇప్పుడు శవం వచ్చి నీ పంతులు ఎవడో పట్టుకొస్తున్నాడో శవాన్ని అతని పాపం ముఖం చేత అని సేలా ఆపుకోలేక పోన్యాడు బాబాయ్ ఖాళీగా పడున్నాంపు నుంచినా కోట సంపాదన లేకుండా పడున్నాం ఏదో మొత్తానికి మోసుకొచ్చుకున్నట్టున్నారా శవాన్ని అంటే అవును కూడా ఇప్పుడు నేను చెప్తేకు సేవ వస్తోంది పైసలు కూడా ముడతాయి అంటే అతను పాపం సంతోషించాడు కాబట్టి ఘటన అది సుఖమా దుఃఖమా అంటే అది మీ మనస్సును బట్టి ఉంటుంది ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఘటనను దుఃఖము అని ముద్ర వేస్తుంది అప్పుడు నాకు దుఃఖం అవుతుంది ఘటన ఎందుకు జరిగింది ప్రారంభ కర్మాధీనంగా జరిగింది కాబట్టి ఆ ఘటనని దుఃఖము ముద్ర వేసింది ఏమిటి మనస్సు మనస్సుకి అజ్ఞానం అనేది మరో పేరుండే అజ్ఞానానికి మరో పేరు మనస్సు కాబట్టి మీరు అజ్ఞానాన్ని తొలగించుకుని ప్రార్థన చేసి మనస్సు ఏమంటుంది ఇల్ల ఇదిలా జరగడానికి వీలు లేదు అంటున్నాయి మనిషి చచ్చిపోకూడదు అంటుంది అర్థం ఉందా మనస్సుకి మనిషి చచ్చిపోకూడదు అది ఎంత తప్పు అంటది మనిషి అన్న తర్వాత తప్పకుండా చచ్చిపోతుంది ఇంకా దాంట్లో తిరిగి ఏసా హి సర్వభూతానాన్ని సర్వేశ్వర పరాజతి సకల ప్రాణులు అంతిమంగా పొందేటువంటి లక్ష్యం అదే మనందరం అదే లక్ష్యం వైపు పయనిస్తూ ఉన్నాము కాబట్టి చనిపోకూడదని ఈ ఎజెండా ఏంటి మనస్సుకి మరి అదే అజ్ఞానం ఉంటాయి కాబట్టి మనిషి మరణించరాదు కానీ మరణించాడు కాబట్టి ఇప్పుడు దుఃఖం అవుతుంది ఇప్పుడు మీరు ప్రార్థన చేశాడు అనుకోండి దాన్ని స్వీకరించే శక్తి మీకు నశిస్తుంది అప్పుడు ఏమవుతుందో తెలిసిన ఆ దుఃఖము దుఃఖం కాకుండా పోతుంది కొంద రసంత దుఃఖం ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే అది తొంభై ఐదు సర్సెంట్ దుఃఖం అవుతుంది మళ్ళీ ఇది ఒకసారి ప్రార్థన చేస్తే తొంభై పశెంట్ అవుతుంది మీరు చేసి ప్రార్థన చేస్తే సత్తాన్ని బట్టి మీరు కనుక పటకబంది అయిన ప్రార్థన ఒక్కసారి చేస్తే అది నోమో రే అంటే ఒక ఉదాసీన భావం ఉంటుంది మీరు ఇంక నుంచి లేకి పార్టీ నేను అన్నం ఉదాసీనంగా ఉండిపోతాను నడుస్తూ ఉంటుంది చెల్తా సహింసలుగుతారు యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఏం చేస్తాం అంటే హ్యాండిల్ చేయకపోతే ఏం చేస్తాం అడల్ట్స్ కన్యూ యోతాయి కాబట్టి ఆ రకమైన మానసిక ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు చెప్పండి ప్రార్థన వల్ల ఫలం ఉందా లేదా ఒకసారి మీరు కనుక దుఃఖాన్ని విధంగా హ్యాండిల్ చేస్తే మీ ఎంటైర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ చేంజ్ అయిపోయి మీరు లైఫ్ ని అలవోకంగా స్వీకరించగలుగుతారు సో మచ్ సో వన్ డే మరణం వచ్చినప్పుడు కూడా నవ్వుతో స్వాగతించగలుగుతారు లైఫ్ కాబట్టి ప్రార్థనకి ఫలం ఉందా లేదా ప్రార్థనకి ఫలం ఉంది అయితే హాస్పిటల్ కట్టాలి అక్కర్లేదా కట్టాలి ఎందుకంటే ప్రార్థన చేస్తే రోగం పోతుందని మనం చెప్పట్లేదు కదా కానీ ఇలా చెప్పారనుకోండి అది వినివాడికి ఉల్లాసంగా ఉందా వినివాడు గుట్టలో పడాలంటే మీ రోగన్ని నేను తీసేస్తాను రా అని చెప్పాను అది పద్ధతి కాదు కదా అది సో నాకు మిత్రుడు ఫోన్ చేశాడు ఇంట్లో ఎవరో కష్టంలో ఉన్నారు అంటే అమ్మాయిలు ఏదో అమ్మాయిలు అప్పుడే ఆడపిల్లలతో కష్టాలు కనిపి ఇంకే ఉంటాయి నేను ఉన్నామని చెప్తున్నా సో ఏదో కష్టంగా ఉంటే స్వామికి నాకు చాలా కష్టం వచ్చింది ఏంటి కష్టం వచ్చిందని చెప్ప అంటే ఇలాగా సర్పదోషం ఉందని చెప్పాడు మా అమ్మాయిలకి ఇద్దరికి కూడా సర్పదోషం ఉందని చెప్పాడు పూజారి సరే ఇప్పుడు ఏం చేయాలంటావు అంటే ఆ సర్పదోషాన్ని పోగొట్టడానికి జంట నాగులు వెండివిండివి జంట నాగులు ఒక నాగం సరపడదు జంట నాగులు రెండివి రెండింటిని ప్రతిష్ట చేయాలి ప్రతిష్ట ప్రతిష్ట దేవాలయ ప్రతిష్టలాగా బోర్డు ఖర్చుతో అంటే చిన్న చిన్న గుడులాగా చేసినా పర్లేదు సిమెంట్ వస్తే రెండు వందలు ఇప్పుడు మీతక సిమెంట్ తెచ్చి ఈ గుడులు ఎక్కడ పెడతాడు సామాన్య గృహస్థ చాలా మెరీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ గా లేకపోతే డబ్బు ఉన్నవాడైతే అది పదికి రెండు గుళ్ళు లేదు ఇరవై గుళ్ళు పెట్టారు అసలు వెండి నాకులు పెట్టమంటే ఎందుకంటే వెండి ఎందుకంటే పంతులు తర బంగారం పెట్టేద్దామని ఇంకా మరి మరీ ఎక్కువ లాభం వస్తుందని బంగారగా పెట్టేస్తాడు అదన్నీ చేతకాలు లా వచ్చాడు నేను చెప్పాను నేను నీ సమస్య నేను తర్వాత మాట్లాడుతాను ముందు అసలు ఫస్ట్ అక్కడ ఆ ఆ సమాచారం పక్కన పెట్టాను అదంతా కూడా తీసుకోరే అది ఏమి కరెక్ట్ కాదు సర్పదోషం బాగా చదువుకుంటున్నా సర్పదోషం ఉంది మరో దోషం ఉంది స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారా వెళ్తే అమ్మాయి హై స్కూల్కి వెళ్తుంది ఇంకో అమ్మాయి కాలేజీకి వెళ్తుంది సర్పదోషం ఎవరు చెప్పండి నీకు ఏదో కొంచెం అనారోగ్యం ఇస్తే ముందు మాత్రం చేయాలి కానీ ఇవాడు ఫిఫ్టీ క్లేసాలు మీకు ముందసలు అది నన్ను ఫలన్న రోజున కలు నేను చెప్తాను నన్ను విషయం చెప్తాను కాబట్టి ప్రార్థన చేయటం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ తొలగిపోతుంది ఇది రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ చూడండి సర్పదోషం సర్పంటే సర్పదోషం అంటే ఎలా ఉంటుంది ఎందుకు సర్పదోషం సర్పాలకి పనేం లేదా నాగురు వాసుకి తక్షకులు వాళ్ళు వచ్చి మనకు దోషాన్ని కలిగిస్తారు వాళ్ళు ఎందుకు దోషాన్ని కలిగిస్తారు కర్మఫలం కర్మఫల దోషం అని చెప్పు అంటే కానీ మళ్ళీ సర్పదోషం అంటావు కానీ హూకోళ్ళు ఓకే సర్పదోషం ఉంది ఏం చేద్దాం ఏదైనా ప్రార్థన చేయం అంతే కానీ ప్రతిష్టమంటే వెండి నాకులు ప్రతిష్టమంటే ఆమె కొత్త మనిషి కాబట్టి ఈ రకంగా కాబట్టి ప్రార్థన చేయటం వల్ల ఇటువంటి అజ్ఞానంలో పడిపోకుండా అనవసరపు దారుడంతట తప్పుదారణ అనక్కర్లేదు అనవసరపు దారుడంతట నాన్ ఎస్టనషీల్స్ మీద ఫోకస్ ఎస్టేల్స్ మీద నాడేటువంటి ఆ దృష్టి తగ్గి మనిషి సరైన ఆ విధంగా ఆలోచించగలుగుతారు సంతోషిస్తే వాళ్ళు ఏం ఉపకారం వాళ్ళ ఇంటికి వచ్చి జీవ పెట్టి వేసి వెళ్లడం దేవతలు సంతోషిస్తే వీరికి మంచి బుద్ధి సన్మార్గంలో ఆలోచించేటువంటి శక్తి ఇస్తారు బుద్ధిని బుద్ధి ఎందుకు ప్రకటన అవుతారు దేవతలు సో సద్బుద్ధినిస్తారు మీరు బాగుపడతారు దేవతల కోపం వస్తే దుర్బుద్ధినిస్తారు నీకు చెప్తున్నారు అలా దేవతల కోపం వస్తే వచ్చి కరల్ కూర్చుని మొత్తేస్తారని ప్రేమ వచ్చి మన ఇల్లు అది తుడిచి వాకిల్లితో తుడిచి ముగ్గు వేసి వెళ్తారని ఎక్కడా చెప్పలేదు అలా కాబట్టి ప్రార్థన చాలా ఉపయోగకరమైనది ఎనీవే సో జాగ్రత్త కాలంలో మనం వాసనలని పోగేస్తూ ఉంటాం జాగ్రద్ వాసనలని ఈ వాసనలన్నింటినీ కూడా అజ్ఞానం చేత పోగేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ మన చుట్టూ జరిగే ఘటనలు ఉంటాయే అవన్నీ యథార్థమని మనం స్వీకరిస్తాం ఇప్పుడు మన జీవితంలో జరిగిన ఘటనలు గత పాతికేళ్లలో యాభై ఏళ్లలో జరిగిన ఘటనలు చూసుకుంటే మనం అవన్నీ ఒక కలవలే ఒక బిగ్గర్ పిక్చర్ ఒకరికి ఉంటుంది ఆ బిగ్గర్ పిక్చర్ కనుక తెలుసుకోగలిగితే స్మాలర్ పిక్చర్కి మీనింగ్ స్మాలర్ పిక్చర్ మిక్సర్ అయిపోతుంది బిగ్గర్ పిక్చర్ ని చూడగలిగితే బిగ్గర్ పిక్చర్ ని కొట్టుకోవాలి ఓ బిజినెస్ మ్యాన్ సంగీతంలో వింటున్నాడు కూర్చున్నాడు వింటూ ఉంటే అతనికి మెసేజ్ వచ్చింది ఏమని మీ బిజినెస్ అంటే షిప్ ఆయన షిప్ బ్యారెడ్ మీ షిప్ అరైవ్ అండ్ డాక్ట్ ఆల్ ది గుడ్ అండ్ సో ఆ షిప్ కనుక సక్రమంగా వచ్చేస్తే అతని యొక్క సంపద ఒక కోటి రూపాయలు పెరుగుతున్నాడు ఆ షిప్ ట్రాన్స్పోర్ట్ చేసిన కారణంగా న్యూస్ వచ్చింది ఆ న్యూస్ వెనకనే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు అతను సంగీతం వినలేదు అప్పుడు ఎవరో ఉన్నారు సంగీతం వినకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సంగీతం వెళ్ళినందుకు నాకు ఉత్సాహం లేదు లేదని చెప్తాను సో ఎప్పుడైతే దిగ్గర్ది మనస్సుకి వస్తుందో స్మాలి బికమ్స్ మీనింగ్ ఇది వ్యాస్ సింపుల్ యాక్ గా దగ్గరకిచ్చేది మనస్సుకి రావాలి కాబట్టి ఈ జగత్తు కంటకి మూల కారణం ఏమి ఈ సృష్టి ఏమిటి ఈ పరమేశ్వరుడు ఏమిటి ఆ విధంగా ఇక్కడ జరిగేవన్నీ ఎలా ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి హయ్యర్ థింగ్స్ మనం ఎప్పుడైతే భావన చేస్తామో దానికి భక్తి అని చేయడం ఈశ్వరుని ఆ విధంగా ఎప్పుడైతే భావన చేస్తామో ఈ చిన్న చిన్న ఘటనలు ఈ పార్టీ వాడిని ఎగ్గాడు ఆ పార్టీ లేకపోతే ఇవినేమో ప్రెసిడెంట్కి నిలబడతాట ఆయన నిలబడతా ఇలాంటివి ఏమో పేపర్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడు యునిక్ గా కానీ అలా కాల ప్రవాహంలో ఇలాంటివి ఎప్పుడూ వస్తున్నాయంట మహాత్మా గాంధీ గారు ఉండి దేశాన్ని నడిపించే రోజుల్లో కూడా వార్తలు చదివి ఈ వార్త ఈ వార్త బావలేదు అని దుఃఖపడ్డవాళ్ళు సుఖపడ్డవాళ్ళు అలాగే ఉంది ఇప్పుడు మనం ఎలాగో ఉన్నామో అప్పుడు కూడా అలాగే ఉంది సొసైటీ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఇట్ ఇస్ ఆల్వేజ్ లైక్ నవ్ ఏమై రూల్ ఒకటి ఉన్నాయి నా కదా చిని దృశ్యము జగత్ జగత్ ఏనాడు కూడా ఈ దృశ్యము కానిది కాదు ఈ అంటే ఇటువంటిది అనీ దృశ్యం అంటే ఇటువంటిది కానిది నా కాదు అంటే అర్థం ఏంటండి ఎప్పుడు ఇది కుక్కతో ఎలాగ ఉంటుందో ఇది ఎలాగంటుంది జగత్ ఎప్పుడు రాముడు ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది కృష్ణుడు ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది రాముడు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇగ్నోర్డ్ రామ ఇది నా వర్షత్తు మోస్ట్ ఆఫ్ దగ్నోరెడ్ హింప్ కృష్ణుడు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆయన ముఖం చేసుకోలేదు ఆ తర్వాత కాలంలో రాముడిని పూజించారు కృష్ణుడిని పూజించారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముఖం కేసు చూసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉండేవారు సొసైటీ ఇజ్ ఆల్వేస్ లైక్ దీస్ అని తెలిసిపోయిందా లేదా దాన్ని బట్టి ఇది ఆల్వేస్ లైక్ దీస్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆయన మీద విమర్శలు చేసిన ఇప్పుడు ఎలాగైతే ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏమి చేతా విమర్శలు చేసేవారో గాంధీ గారిని విమర్శలు చేసేవాళ్ళు బోరంతమంది ఉండేవాడు నిజానికి గాంధీ గారి ఉద్యమానికి ఆటంకం అప్ట్రక్షన్ ఎవళ్ళది మనవాళ్ళదే బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఉండేవారండి వీళ్ళ లక్ష పెట్టి ఇట్లా కలెక్టర్ మన జిల్లాలో ఆ కలెక్టరేట్ గారు ఉన్నటువంటి ట్యాస్ అంతా మన వాళ్ళే కాబట్టి గాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఎవడో అరెస్ట్ చేస్తాడు మన వాళ్ళే అరెస్ట్ చేస్తారు జైల్లో చేస్తారు మొత్తం బేర్ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళే చేస్తారు పైన అధికారులు ఎవరో కొంతమంది వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సొసైటీ ఎప్పుడూ ఇలాగే ఉందా పద్దెనిమిది సంగ్రామంలో మీకు యుద్ధం జరిగిందంటే మంగల్ పాండే వాళ్ళందరూ యుద్ధం చేశారంటే ఎవరితో యుద్ధం చేశారు బ్రిటిష్ సిపాయిల సంఖ్య ఎక్కువ తక్కువే వాళ్ళ వాళ్ళు పది వెయ్యి మంది వారు రెండు వేల మంది బ్రిటిష్ సిపా బ్రిటిష్ అధికారులకి అనుకూలంగా ఉన్న భారత సిపాహులు బ్రిటిష్ అధికారులకి తల తిరగబడినటువంటి విప్లవ సిపాయులు వీళ్ళు భారతీయులే వాళ్ళు భారతీయులే వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు దాట్ ఎయిటీన్ సిక్స్టీ ఆ కొట్టుకోటంలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళు మరణించారు చాలా మంది మనవాళ్ళు మరణించారు ఇట్లా అది స్వాతంత్ర్య సంగ్రామం ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం బ్రిటిష్ వాళ్ళకి యజ్ఞగా జరిగిన స్వాతంత్ర్య కానీ ఫీల్డ్ లో దెబ్బలాడుకున్నది మనవాళ్లే ఇటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు గాంధీ గారు ముక్కు సత్యాగ్రహం చేసినప్పుడు చాలా క్రూరమైన లక్షీచార్టీ జరిగింది ఎవరు చేశారు లక్షీచార్టీ అమరావ దోస్తి మన వాళ్ళే లాంటి లాంటి చేయమని చెప్పినవాడు కలెక్టర్ బ్రిటిష్ వాడు కానీ చెప్పినవాడు వీళ్ళే కాబట్టి సమాజం అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంది గాంధీ గారు వెంటబడి మీరు సహాయ నిరాకరణం చేయండిరా అని ఆయన ఆయన చెప్పేదాన్ని లాయర్స్ కి ఆయన కాల్ ఇచ్చారు మీరు లా ప్రాక్టీస్ చేస్తూ బ్రిటిష్ వాడు రాసినటువంటి లాని మీరు సమాజంలో నిలబెడుతున్నారు తద్వారా బ్రిటిష్ వాడి పాలనకు మీరు పుష్టిని చేకూరుతున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సహాయాన్ని నిరాకరిస్తూ లాయర్స్ అందరూ రిజైన్ చేయండి అని ఆయన కాలు ఇచ్చారు కాలు ఇస్తే తంగుటూరు ప్రకాశం పంతులు గారు కళా వెంకట్రావు గారు ఒకరు వీళ్ళిద్దరూ ముగ్గురు రిజైన్ చేశారు మిగతా అన్నారు మాకు మాకు ఈ పక్షులు వాది ప్రతివాది వీళ్ళు రావడాలు మాకేమో ఫీజులు ఇవ్వడానికి లేకపోతే మా ఇల్లు వాటిల్లా ఏమైపోవాలి ఆయన నల్ల కోట్లు వేసుకుని బ్రిటిష్ వాడు పెట్టినటువంటి కోర్టులో అక్కడ జడ్జి ఏమో బ్రిటిష్ వాడు ఉండేవాడు వాడు తెల్లని దిద్దు పెట్టుకుని అతడు కూర్చునేవాడు వీళ్ళు వాదాలకి చేస్తున్నారు అలానే అందరూ మానేలేదు ఇక్కడ అక్కడ చిత్తరంజన్ దాసు గోఖలే ఇలాంటి వాడు ఎవరో కొంతమంది ప్రాక్టీస్ మానేశారు అలాగే ఇక్కడ మన దగ్గర కొంతమంది మానేశారు మిగతా వాళ్ళు అందరూ ప్రాక్టీసులు చేస్తున్నాం కొంతమందికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కొంతమందికి పేరు ప్రఖ్యాతలు రాలేదు వీళ్ళు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్య సమర వ్యోధులు అనే సర్టిఫికెట్ వచ్చి కొంతమందికి ఏమో పెన్షన్స్ వచ్చి కొంతమందికి రాలేదు స్వాతంత్ర్య సమర వ్యోధుల ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇస్తుంది ఇచ్చిన దాంట్లో నూటికి తొంభై బోగస్ తొంభై అన్ని బోగస్ సర్టిఫికెట్లే తొంభై బోగస్ వేరే సావర్కారు ఏమీ ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు ఐదేమీ ఇవ్వలేదు ఆయన అక్కడ కూడా అన్నారు ఆయన అప్లై చేయలేదు వీళ్ళంతరూ వీళ్ళు వెళ్ళి ఆయనకి ఇవ్వాలి ఇవ్వలేదు ఆయన అలా ఉండిపోయాడు చుట్టూ రత్నగిరి డిస్టిక్ లో బోగస్ సర్టిఫికెట్లతో వేల మంది సంపాదించేస్తారు సరి కాబట్టి ఈ భారతీయ సమాజమే కాదు ప్రపంచ సమాజమే కాదు ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది నాకు కదా చూసి అనియంత్రిస్తుంది ఎగ్ దీన్ని బట్టి ఏం తెలిసింది దీని గురించి కన్ను పెట్టుకోవడం కానీ మరొకటి కానీ మరొకటి కానీ అనవసరము అని తెలిసిందా లేదా ఇది మీ ఈ ప్రవాహం ఇలాగే ఉంటుంది అని తెలిసిందా లేదా తెలిస్తే ఏమైంది వాసన తగ్గింది లేకపోతే వాసన పెరుగుతుంది కాబట్టి సమాజ జీవితము కుటుంబం కుటుంబ జీవితం ఎలా ఉంటుందో తెలుసున్న అది ఎలాగో కుక్క లెక్కనే ఉంటుంది అదేవిధంగా సెటిల్మెంట్ ఏమి అలా నడుస్తుంది కొడుకు సెటిల్ అయ్యేదంటే మన ఏదో ఏదో ఇబ్బంది వాడు సెటిల్ అయ్యాడంటే మనవరాలు వస్తుంది వీళ్ళిద్దరూ సెటిల్ అయ్యారంటే ముందు మనవడకు వస్తుంది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది గృహస్థు అరా వయస్సు పెరిగి కొలది కుటుంబం యొక్క పరిధి పెరిగి కొలది వీడు దెబ్బ పెట్టుకోవాల్సిన ఇష్యూస్ ఎప్పుడు ఉండనే ఉంటాయి నిజానికి ఒకసారి పెద్ద వయస్సు వచ్చిన గృహస్థు చుట్టూ కొడుకులు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఉండగా వాడు శాంతిగా ఉండడం సంభవం కాదు అని చెప్పాడు ఎందుకంటే ఇంట్లో అందరూ పులసగా ఉండాలి అనేప్పటికీ దొడ్లో ఆవు గేదో వ్యాధి వచ్చింది వీడికి ఆవు గదో చేయాల్సింది అవోగేదో అయితే ఆ గోడ గేదో మందు వేయించాలి తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మందు వేయించాలి ఆ పని పడి ఆ దుఃఖంలో ఉన్నది ఏదో ఒకటి ఉంటుంది ఉండదు ఈ సత్యాన్ని తెలుసుకునే సహనంతో సాక్షిభావంతో ఉన్నట్లయితే వాసనల యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంటుంది లేకపోతే జాగ్రద్వాసనలు అధికమైపోతాయి ఎప్పుడైతే జాగ్రద్వాసనలు బాగా దట్టంగా ఉంటాయో అది స్వప్నంలో అది బుద్ధి అనే చిత్రపటం మీద పటం మీద చిత్రాలులాగా అది ఆ బుద్ధి అలా ప్రకాశించేస్తూ ఆత్మ ప్రకాశంలో ఇప్పుడు అటువంటి బుద్ధి అది చిత్రపటం అంటే కాబట్టి తనంతా తాను ప్రకాశిస్తుందా లేకపోతే సూర్యకాంతిలో ప్రకాశిస్తుందా సూర్యకాంతిలో ప్రకాశిస్తుందా చిత్రపటం ద్రష్టయా దృశ్యమా దృశ్యమే సూర్యకాంతి ద్రష్ట అదే విధంగా అంటే ప్రకాశింపజేసేది అదేవిధంగా స్వప్నంలో కూడా వాసనలతో నిండిన బుద్ధి తన తనను తానే ప్రకాశింపజేసుకుంటుందా లేకపోతే ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తోందంటే ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తోంది కాబట్టి స్వప్నంలో బుద్ధి స్వయంగా ప్రకాశిస్తోంది కాబట్టి ఆత్మ దు అని ఎవరైనా వాదిస్తే ఆ వాదము తప్పు ద్రష్టాంత ప్రకాశింపజేసే దృశ్యమును ప్రకాశింపజేసే ఆత్మకి స్వయం జ్యోతిష్ అంటే ఆత్మ స్వయం ప్రకాశము ఎందుత అనే లక్షణానికి బాధ నిషేధము లేదు కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము అని మనకి స్వప్నావస్థ స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి అనే వాక్యంతో ఏ ఆత్మని బోధించారో అదే ఆత్మ స్వప్నావస్థలో మహిళమాన స్రతి అని అక్కడ కూడా అదే ఆత్మని బోధించారు అంటేగాని అక్కడ తక్కువ ఆత్మ ఇక్కడ మరో ఆత్మ మరో ఆత్మ అలాగే ఇంకో విషయం ఉన్నది ఏంటంటే జాగ్రత్ స్వప్నయో భూతాన్ని ఆత్మానం జానాతి ఇమాని భూతాన్ని అయమహమస్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రథమ పర్యాయంలో ఏం చెప్పారు జాగ్రత్త అవస్థ యశోక్షిణి పురుషో దృశ్యత అయితే జాగ్రత్త అవస్థ ఉంటుంది జాగ్రత్తలు స్వప్నావలో కన్నున్నది బుద్ధి ఉంటుంది అది స్వప్నావస్థ ద్వితీయ పర్యాయంలో గట తృతీయ పర్యాయంలో సుక్షిప్త అవస్థ గట ఇప్పుడు ఈ ప్రథమ ద్వితీయ పర్యాయాల గురించి మాట్లాడుతూ ఏమని చెప్పారంటే జాగ్రత్ స్వప్నములయందు వీడు ఈ జాగ్రత్త అభిమాని జాగ్రత్పురుషుడు స్వప్న పురుషుడు కూడా తనను తాను తెలుసుకుంటున్నాడు అయమహమస్మి ఇదిగోవి నేను అని తనలో తాను తెలుసుకుంటున్నాడు భూతాని చె సర్వాన్ని జానాతి తన చుట్టూ ఉండే సకల ప్రాణులను పదార్థములను తెలుసుకుంటూ ఉన్నాడు ఇది జాగ్రత్త స్వప్నము యొక్క లక్షణం ఏది లక్షణం తనను తాను తెలుసుకుంటూ తన చుట్టూ ఉండే సర్వమును తెలుసుకుంటా జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నవాడే సుశుద్ధిలో ఉన్నాడా లేక సుశుద్ధి వచ్చేవాడికి ఆత్మ వచ్చిందా అదే ఆత్మ కాదండి ఇప్పుడు చూడండి జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నవాడే సుశూక్తిలో ఉన్నట్లయితే మీరు నిజండి జాగ్రత్త స్వప్నాల్లో తనను ఇతరమును తెలుసుకుంటూ సుశూక్తిలో ఎందుకు తెలుసుకోవటం లేదు అని మీరు ప్రశ్న వేస్తారా ఆ ప్రశ్న సంగతం అవుతుందా లేక జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నవాడు వేరు సుశూప్తిలో ఉన్న ఆత్మ వేరు అప్పుడు ఆ ప్రశ్న సంగతం అవుతుందా ఎప్పుడు సంగతం అవుతుందా ప్రశ్న అంటే జాగ్రత్తవప్నాల్లో ఉన్న ఆత్మయే సుశుక్తి ఎందుకు కూడా అనుగతమైంది అని అన్నప్పుడు జాగ్రత్తలో తనను ఇతరమును తెలుసుకుంటూ ఆత్మ సుశుక్తిలో కూడా తనను ఇతరమును తెలుసుకోవాలి కదా తనను ఇతరమును తెలుసుకున్న దాని లక్షణం కదా రెండో ఉన్నది మూడో కూడా అలాగే చేయాలి కదా కానీ అలా చేయటం లేదే అని ప్రశ్న వేస్తారు గానీ అవునా లేకపోతే జాగ్రత్త స్వప్నాల్లో ఉన్న ఆత్మ వేరు సుశుక్తిలో ఉన్న ఆత్మ వేరు అని కనుక అయిపోతే అప్పుడు ఇలాంటి ప్రశ్న ఎందుకు వేస్తాం ఓహో తెలుసుకోవట్లేదు ఆ బోధని ప్రశ్న వేరు కదా కానీ ఇంద్రుడు ప్రశ్న వేశాడు కాబట్టి జాగ్రత్త ఉన్న ఆత్మనే సుశూప్తిలో ఉన్న ఆత్మగా ప్రజాపతి బోధించాడు కానీ అది వేరే ఆత్మ ఇది వేరే ఆత్మ అని అలా అని అర్జున్ అంటే తెలిసిందండి ఇప్పుడు చూడండి జాగం స్వప్నయోర్ భూతాత్ జానా ఇమాని భూతాన్ని అయమహమస్మితి తర్వాత ప్రాప్త సత్యాం ప్రతిషేధోక్తయమి ఎప్పుడు కూడా ప్రతిషేధము లేక నిషేధము ప్రాప్తి ఉన్నప్పుడే ఉంటున్నది అంటే ఫర్ సమ్ రీజన్ అది రావాలి కానీ రాలేదు అప్పుడే అదిగో అది రాలేదు అని ఆ నిషన్ నెగిటివ్ ని చెప్తారు ఇప్పుడు ఇంకా బస్సు రాలేదండి అన్నాడు అనుకోండి ఇంకా బస్సు రాలేదండి అంటే అసలు అక్కడికి బస్సు అనేది ఎప్పుడూ రావాల్సిన సందర్భమే లేనప్పుడు ఇంకా బస్సు రాలేదండి అంటారా అంద బస్సు వచ్చే సందర్భం ఉంది రాకపోతే అదిగో రావటం లేదు ఏదబ్బా అని ప్రశ్న వేస్తారు ందువుడు అలాగే ప్రశ్నించాడు ఏటండిది నాహల్వయం ఆత్మాను జానాతి ఇమాని భూతానికైనా జానాతి ఏటండి ఆత్మ మీరు సుశుత్వస్థలో సంప్రసాదము అని చెప్పాడు ఆయన సుశుత్వస్థలో ఉన్న అది ఆత్మాని ఏమో తనను తెలుసుకోవట్లేదు ఇతర మును తెలియట్లేదు అసలు ఉన్నట్టనట్ట ఊడిపోయినట్ట వినాశమే వాతీతో భవతి వినాశమే పొందిందా ఏమి ఆయన చాలా విదూరంగా అడిగాడు అలా ఎందుకు అడిగాడు అంటే జాగ్రత్త స్వప్నాల్లో ఉన్న ఆత్మే సుశూప్తి ఏమి ఉందని ఆయన చెప్పాడు ఈయన అలాగే అర్థం చేసుకున్నాడు మరి జాగ్రత్త స్వప్నాల్లో తననో ఇతనమునో తెలుసుకుంటూ ఉన్న ఈ ఆత్మ సుశూక్తి దగ్గర వచ్చేది దీనికేం పోయే కాలం దీనికేమైంది ఏమీ తెలుసుకోవడం మానేసింది ఉందా ఊడిపోయిందా అని అడిగాడు కాబట్టి దీన్ని వచ్చి జాగ్రత్త స్వప్నములలో వేర్వేరు ఆత్మలని ఇంకో ఆత్మని చెప్పాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే కలదో అది తప్పు అని తేలినది తథ అని ఆ పాయింట్ పట్టేసుకుని అన్ని వైపుల నుంచి ఖండించుకొస్తున్నారు దాన్ని ఇంకా భర్తృప్రపంచచార్యులకి తల తిరిగిపోయి ఊపిరాడ్డం మానేసి బా అయా మహానుభావా నన్ను వదిలిపెట్టేయని దాండం పెట్టేయాలన్నమాట కేతన అవిద్యామిత్త శరీరే సీ ప్రియాియో అపహతిర్నాస్ తస్ైవా శరీరస్ సత విద్యాం సత్యాం సశరీరత్ ప్రాప్త ప్రతిషేధో అశరీరం వాసంతం ప్రియా ప్రియే స్పృశత ఓకే ఇప్పుడు అక్కడ వాక్యాలని అన్వయించేప్పుడు భాష్యవాక్యాలని ఏ పదానికి ఏది కనెక్షనో అది అలాగే కనెక్షన్ పెట్టుకోవాలి చూడండి ఆ వాక్యం అక్కడ తథాచేతనస్య ఇప్పుడు అవిద్యా నిమిత్త యోహనే పదం ఉంది ఈ అవిద్యా నిమిత్త యోహనే పదాన్ని దేనికి అన్వయిస్తారండి మీరు చెప్పండి దేనికి అన్వయిస్తారా అని అవిద్యా నిమిత్త యోహన్ ఏదండి ఏ పదానికి అన్వయిస్తారు చెప్పండి శరీరత్వే కన్వయిస్తారా అన్వయించకూడదు సతీకి అన్వయిస్తారా అన్వయించకూడదు మరి దేనికి అన్వయిస్తారు క్రియాప్రియోహకు అన్వయించాలండి వివచనం కదండి అవిద్యా నిమిత్త యోహ స శరీరత్వే సతీ క్రియాప్రియోహన్ ఉంటుంది కాబట్టి అవిజ్ఞానిమిత్త యోహం తీసుకెళ్లి ప్రియాత్రియ యోహకు అన్వయించాలి అంతేగాని అవిజ్ఞానిమిత్త యోహ సశరీరత్వే అలా అన్వయం కుదరదు ఇవన్నీ నేను నేను పడిపోతూ ఉంటాను ఇవన్నీ మీరు కూడా పడితే బాగుంటుందని చెప్తున్నాను అది అలాగే ఇంకా బాగా ముందుకు వెళ్తే చాలా ముందుకు వెళ్తే సశరీరత్వే ప్రాప్త యోహం ఉన్నాయి అదేవితే ఆ ప్రాప్త మళ్ళీ క్రియాత్రికే అలా అన్వయించుకుంటూ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఓకే ఇప్పుడు చూడండి చేతన ఆత్మ ఉన్నది ఈ ఆత్మకి శరీరం ఉన్నప్పుడు క్రియాప్రియములు ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి ప్రియమంటే సుఖం అప్రియమంటే దుఃఖం ఈ రెండూ ఉంటాయి శరీరత్వేషి ప్రియాప్రియోహ పసక్తి నాస్తి అది తను అనుకోవటమే ప్రసక్తే లేదు అని చెప్పారు చేతన ఆత్మకి శరీర సంబంధము ఉన్నప్పుడు అదంతా జ్ఞానం చేతనే వస్తుంది ఆ శరీర సంబంధం అదే అజ్ఞానం చేత సుఖుఃఖాలు వస్తాయి అజ్ఞానమిత్త యోహో ప్రియాప్రియోహో ఇది అజ్ఞానాన్ని కలిగి ఉండాలి అజ్ఞానంతో నేను శరీరం అని భ్రమపడాలి ఆ శరీరానికి అనుకూలమైనది సుఖము ప్రతికూలమైనది దుఃఖము అనుకూల ప్రతికూలత భావన కూడా అజ్ఞానం వల్లనే వస్తుంది అనుకూల ప్రతికూలం కూడా అజ్ఞానం వల్లనే వస్తుంది ఇప్పుడు వర్షం పడుతుంది శాస్త్రాలని చెప్పిందంటే వర్షం ఉంది వర్షాన్ని ఉంది పెద్దది కానీ వాడు సినిమాకి వెళ్ళాలనుకున్నాడు సినిమాకు వెళ్ళాలనుకున్నప్పటికీ వర్షం పడుతుంది అడిగితే వాడికి శైతులు అద్దె సైతులు దొరకదు దారంతా బురద వీటికి చేరలేడు అక్కడ సినిమా ఒకప్పుడు పల్లెటూళ్ళలో వర్షం పడ్డప్పుడు సినిమా మానేస్తారు కరెంట్ లేక కాబట్టి వీడి సినిమా ఆకాంక్ష పూర్తిగా అన్ని విధాలుగా వ్యాఘాతాన్ని చెందిస్తుంది తిరిగి వీడు ఏమంటాడంటే ఈ డిక్మాను వర్షం ఇప్పుడే రావాలని వర్షాన్ని నిందిస్తాడు కాబట్టి వర్షం పడ్డం వీడికి దుఃఖ హేతు అయిపోతుంది దుఃఖం అది ఏ కారణం వల్ల దుఃఖం ఏంటి అది అవిద్యా నిమిత్తమైన దుఃఖం కాబట్టి శరీరత్వం అనేది ఒక అనం కారణంగా సుఖ దుఃఖాలు వస్తాయి అసలు సుఖ దుఃఖమున్న నిర్వచనము పరిభాషే సుఖ దుఃఖానికి హేతు మహాత్మ ఏమని చెప్పారంటే మైండ్ ని ఎంటీగా పెట్టుకోదాపి ఎంత ఎంత అంటే ఎంపీ అంటే ఏ విజ్ఞానము లేకుండా పెట్టుకోమని కాదు ఏ అపేక్ష లేకుండా పెట్టుకో నో ఎక్స్పెక్టేషన్ అంటే నో డిజైర్ అనే పెద్ద మాట డిజైన్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్ నాకు ఇది కావాలి అది కావాలంటే వాడు వాడిని ఉత్సాహపడక దుఃఖాన్ని పొందక తప్పదు ఎందుకంటే మీరు కావాలన్నవన్నీ రాదు అలా నాకు కావాలి కావాలనుకుంటే దుఃఖం వచ్చేస్తుంది ఎప్పుడప్పుడు ఎర్లీగానే వస్తుంది ఆలస్యం కూడా కానీ నాకు ఫలానాది కావాలి అనేది ఏదీ అంటే అర్థం ఏదో తెలిసినా మీరు ట్రై చేసుకోడండి ఈ జగత్తు నుంచి నేను ఏదీ అపేక్షించట్లేదు ఏం లేదు ఏదీ అర్థం సూర్యచంద్రులు వాయువు పృథ్వీ అప్పు తేజస్సు వాయువులు ఈ దేవతలు ఈ పుణ్యాలు ఏమీ నాపే కలేరు ఐ డోంట్ వాటి తర్వాత ఈ కుటుంబ సభ్యుల నుంచి నువ్వేమో అపేక్షిస్తున్నావు నేనేమీ అపేక్షించట్లేదు ఈ దేహం నుంచి నువ్వేమో అపేక్షిస్తున్నావు నేనేమీ అపేక్షించట్లేదు ఈ మనస్సు నుంచి నువ్వేం అపేక్షిస్తున్నావు నేనేమీ అపేక్షించట్లేదు అంటే నువ్వేమీ అక్కర్లేదు అక్కర్లేదు అని ఎవడైతే అంత ఎంపీగా ఉంటాడో వాడు జీవన్ ముక్కు దోర పెడతాడు నాకు అది అర్థం వ్యపాస్తిగా శ్రీకృష్ణ దీనికే లోకంలో దేని మీద కూడా ఆస్తి లేదు సైకలాజికల్ డిపెండెన్స్ లేదు దేని మీద లేదు అలా తెలుస్తుంది ఎండలు బాగా కాస్తే బాగుండను అనుకుంటే వీడు నిరుత్సాహపడతాడు దుఃఖాన్ని పొందుతాడు వర్షాలు బాగా పడితే బాగుండను అనుకుంటే దుఃఖాన్ని పొందుతాడు అలా పార్టీ వాడిని నెగ్గితే బాగుందో అనుకుంటే దుఃఖాన్ని పొందుదు ఏ అపేక్ష పెద్ద వీడు మనకి సేవ చేస్తే బాగుంటుందో అనుకుంటే వాడు సేవ చేయడం ఇంకొకటి చేస్తారు వాడు చేయడం ఇంకొకటి చేశాడు మానేడు వీడు చేయడం కాబట్టి ఏ అపేక్ష లేవుతున్నాయి అలా అమిటీ పెట్టుకున్నారనుకోండి టోటల్లీ అమిటి అప్పుడు ఏమవుతుందంటే ఆనందమే తక్కువ దుఃఖం అనేది ఆనంద స్వరూపుడు అయిపోయి సో అవిద్యా యుద్ధ యోహో ప్రియాప్రియోహో ప్రియా అప్రియములు ఉన్నాయి అంటే వాటి విధాన అజ్ఞానం ఉందన్న ఎంత అజ్ఞానం ఉంది అంటే మరి మీకున్న ప్రియా ప్రియముల యొక్క స్టేటస్ వాటి యొక్క ఇంటెన్సిటీని బట్టి అజ్ఞానం యొక్క ఇంటెన్సిటీని అజ్ఞానాలు చేస్తాయి ఏదో ప్రియాప్రియాలు ఉన్నాయనుకోండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పర్వాలేదంటే అజ్ఞానం కూడా పర్వాలేదు అనమాట మోస్టర్ లెవెల్లో ఉందని అర్థం అలాగే కాబట్టి వచ్చే ఈ ప్రియాప్రియములు శరీరాభిమానం ఉన్నంత వరకు ఆ చేతనమైన ఆత్మకు తత్వవు అని చెప్పారండి చెప్పి శరీరాభిమానమే కనుక లేకపోతే సత్యవ అశరీరస్సు తప అది ఎప్పుడు పోతుంది విద్యాయామం సత్యాం జ్ఞానముదయించినప్పుడు శరీరాభిమానం పోయి శరీరాభిమానం ఉన్నప్పుడు ప్రాప్తములైన సుఖ దుఃఖములు అని నిషేధించారు ఏమంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అందుతారు మీరు చెప్పండి శరీరాభిమానము ఉన్నప్పుడు ఆత్మ శరీరాభిమానము లేనప్పుడు ఆత్మ ఒకటని తేలుతోందా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి రెండని తేలుతోందా ఒకటేని తేలుతుంది అంతే ఒకటే తేలుతుంది ఎందుకంటే వేర్వేరు ఆత్మలు అనుకోండి శరీరాభిమానం సుఖ దుఃఖాలు రావడానికి రాకపోవడానికి శరీరాభిమానం లేనప్పుడు సుఖదుఖాలు రావడానికి రాకపోవడానికి సంబంధం ఉండదు ఎందుకంటే వేరువేరు ఆత్మలు కదా కానీ ఇప్పుడు అలా కాదు ఏ సుఖ దుఃఖములు చేతన ఆత్మకి శరీరాభిమానం ఉన్నప్పుడు అజ్ఞానం కారణంగా వచ్చాయో ఆ సుఖదుఖములు జ్ఞానముదయించి శరీరాభిమానం లేనప్పుడు ఉండవు అనే వాక్యం చెప్పినప్పుడు జ్ఞానావస్థ జ్ఞానావస్థ రెండవది అజ్ఞానావస్థ మొదటిది చెప్పినప్పుడు ఈ అజ్ఞానావస్థలో ఉన్న ఆత్మ ఈ జ్ఞానావస్థలో ఉన్న ఆత్మ ఈ రెండు ఒకే ఆత్మనా వేర్వేరు ఆత్మనా ఒకే ఆత్మ ఇప్పుడు జాగ్రత్త స్వప్నాలలో శరీరాభిమానం ఉన్నది చతుర్థ పర్యాయంలో చెప్పబోతున్న సుచిత్వం అలాంటి పెట్టండి ఆత్మ శరీరాభిమానం లేని ఆ పర ఆత్మ ఇప్పుడు చెప్పండి జాగ్రత్త స్వప్నాల్లో ఉన్న ఆత్మ శరీరాభిమానానికి అధిగమించినటువంటి పర ఆత్మ రెండు ఒకటే ఆత్మ అవుతాయా వేరువేరు ఆత్మలు అవుతాయా ఒకటే ఆత్మ ఆ ఒకే ఆత్మ జాగ్రత్త స్వప్నాల్లో శరీరాభిమానం కారణంగా సుఖదుఖాన్ని అనుభవించింది అజ్ఞానావస్థలో అదే ఆత్మ అజ్ఞానం నుంచి జ్ఞానావస్థకు వచ్చేపటికి ఆ శరీరాభిమానం లేకపోయేపడికి సుఖ కూడా దానికి దూరం అయిపోయినాయి అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆత్మ ఇక్కడింకో ఆత్మ ఇక్కడింకో ఆత్మ ఫైనల్ గా పురుషోత్తమ ఉత్తమ పురుషోత్మ ఫైనల్ ఆత్మ పర ఆత్మ అలాంటి గిరిడేషన్ ఏమీ లేదు ఓన్లీ వన్ ఆత్మ ఇంకేళిపోయింది కదా అది ఆత్మా స్వప్న బుద్ధాంతయ మహామత్యవత్ అసంగ సంచరతి ఇది శృత్యంతరే సిద్ధం ఇదే విషయాన్ని మరొక శృతి కూడా చెప్తాం అంటే యుక్తి ఈ శృతి ఏం చెప్పింది ఇక్కడ యుక్తి ఎలా ఉంది మరో శృతి చెప్పింది దీనికి సపోర్ట్ అవుతుంది ఇది ఎలాగంటే లా కోర్టుల్లో ఈ కేసుకి సంబంధించిన లా ఆర్గ్యుమెంట్స్ త్రో కాంట్రా ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు ఇచ్చి కన్క్లూడ్ చేసి ఈ పరిస్థితి ఇది అని కన్క్లూడ్ చేసి దీనికి సపోర్టింగ్ గా ది కోర్ట్ అదర్ కేసెస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఆ ప్రెసిడెంట్స్ కోర్టు చేస్తారు జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ కోర్టు చేస్తారు ఆ ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న వాక్యాలు వీటి రచనను గురించి మనం ఒకే ఆత్మను గురించి మాట్లాడతాం ఒక ఆత్మ ఆత్మ బహుత్వం ఏం లేదు అదే ఆత్మ జాగ్రత్త స్వప్నాలలో ఉండి అదే ఆత్మ అజ్ఞానావస్థ నుంచి జ్ఞాన అవస్థలకి ఆ శరీరాభిమానం లేకుండా సుఖ దుఃఖముల సంస్కర్శ లేకుండా ఉన్నది కాబట్టి అది ఎలా సంభవం అవుతుంది శరీరాభిమానం ఉన్నప్పుడు ఆ శరీరాభిమానం పోవడానికి వీరు లేదే సుఖ దుఃఖములు ఉన్నాయి అన్నప్పుడు అవి పోవడానికి వీరు లేదు అవి అతుక్కుపోతాయంటే అతుక్కుపోవు ఎందుకంటే ఆత్మ అసంగము ఆత్మకి ఏది ఇంకో రహస్యం చెప్పుంటారా ఆత్మకి కనుక సంఘం ఉందనుకోండి మీకు దుఃఖం కలిగిందనుకోండి జాగ్రత్త వస్తులో కలుగుతుంది దుఃఖం ఈ దుఃఖము కనుక ఆత్మకి సంఘం వల్ల అతుక్కుపోయిందనుకోండి అంటే ఇక్కడ ఇంకా ఆత్మకి దుఃఖం అతికేస్తుంది అనమాట ఆ మనిషి నిద్రపోవడం కానీ నిద్రపోతున్నాడు కదా తర్వాత పని నిద్రపోవడం దాకా అలా పెరుగుతుంది మనిషి దుఃఖిస్తున్నాడు ఏదో కష్టం వచ్చింది దుఃఖిస్తున్నాడు దుఃఖిస్తుంటే మీరు తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్ కాఫీ చేతికి అందించారనుకోని ఏం చేస్తాడు కానీ కాదు కదా తాగడా పోనీ తాగడంటే కొని మీరు కాగిలించారనుకోండి అలా కాదు తీసుకోవాలి తీసుకోవాలని మీరు ప్రశ్నిస్తారు ముందు కొంచెం గట్టి చేయొచ్చు ఏమైంది దుఃఖంలో ఉండి ఈరోజు సీరియస్గా దుఃఖిస్తున్నవాడిని మీరు వెంటనే కాఫీ ఇస్తే ఇవి రోజు సోఫ్గా ఉండదు కాబట్టి ఆ ఫోర్స్ చూస్తుంది నిరాహార ఆమరణ నిరాహార దీక్ష అని బోర్డు పెట్టి నిరాహార దక్షితేస్తూ ఉంటాడు ప్రజలు తొమ్మిది మోన పెట్టాడు ఆమరణ నిరాహార ఊరికే అలా బోర్డులు ఆమరణ ఆమరణ అన్న అర్థం తెలియాలి ఆ మరణ అంటే చావు అర్థం ఆ అంటే వరకు ఆ మాట వాళ్ళని చెప్తే బాగుంటుంది వాళ్ళు లేదా ఆమరణ అంటే ఆమ్మ ఆమ్మబాత హోగయా అలా కాదు మరణించే వరకు అర్థం ఆ బోర్డు చేస్తూ ఉంటాడు సాయంకాలం వెళ్ళి మీరు నిరాహార దీక్ష మానే అని ఎవడో తోట ఆఫీసర్ వెళ్లి చెప్తాడు అయితే ఆ సరే అయితే మీరు చెప్పారు మనస్తున్నారు అంటాడు అలా అదే అలా కొంచెం బుక్ చేస్తాడు అలాగా సహజం ఉండదు ఆ కోర్సు అలా సో దుఃఖిస్తూ ఉంటాడు చెప్పి ఎవరో తీసుకొచ్చి కొంచెం కాఫీ తాగండి మీరు చాలా కష్టంలో ఉన్నారు దయచేసి కాఫీ తాగండి కాఫీ ఇస్తారు మంచి కాఫీ ఇవ్వాలి అప్పుడే దృష్టాంతం వర్క్ అంటూ ఆ కాఫీ కూడా సరిగ్గా లేకపోతే దృష్టాంత ఫెయిల్ అయిపోతుంది సో ఫస్ట్ క్లాస్ కాఫీ ఇవ్వగానే అది నోట్లో పెట్టుకుని ఒక సిప్ వేసే ఒక సిప్పు తాగా తాగితే ఆ సిప్పుకు ముందు దుఃఖం ఉంది ఆ సిప్పు తర్వాత మళ్ళీ దుఃఖం ఉంది సరే నేను ఒప్పుకున్నా మధ్యలో ఏముంది దుఃఖం లేదు ఆనందం ఉంది ఆనందం ఉంది దీని బతు ఆత్మ అసంగమని తెలియలేదండి అంతకంటే ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏవర్లేదు ఓ మహాత్మును ఇంకో దృష్టాంతం ఏమిచ్చేదంటే లోభి లోభి అంటే వాడికి డబ్బే ప్రాణం డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు రాత్రి పదింటిలో లెక్క పెట్టుకుంటా అంటే అలా ఇద్దరం ముంచుకొచ్చేసి ఈ డబ్బు కట్లన్నీ లోపలికి తోసేసి పడుక్కుని నిద్రపోయాడు దీన్ని వచ్చి వాడు ఆత్మసంగమ అసంగం అని తెలియలేదు మీకు ఆత్మ అసంగం కాకపోతే వీళ్ళు పడుకునే ప్రసక్తే లేదు కానీ పడుకుంటున్నాడు అంటే ఎలా పడుకుంటున్నాడంటే ఈ డబ్బుతో నాకేమీ సంఘం లేదన్నట్లుగా ఈ దేహంతో నాకు సంఘం లేదన్నట్లుగా ఈ భార్యా బిడ్డలతో నాకేమీ సంఘం లేదన్నట్లుగా పడుతున్న జరిగోతాడు దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఆత్మకి సంఘం లేదు అని తెలిసింది హనీమూన్ హనీమూన్ అంటాడు ఎవరో తనకు తెలియదు అన్నట్లుగా పడుతున్న జరిగొతాడు బుద్ధి ఏం తెలిసింది జాగ్రత్త అవస్థలో వీడు ఎంత గడబడకేసినా నేను బాగా అటాచ్మెంట్ ఉన్న ఎంత ప్రూవ్ చేసి ప్రయత్నం చేసినా వీడి ఇన్ ప్రిన్సిపల్ వీడి అటాచ్డ్ కాదు అని తెలియలేదు కాబట్టి అసంగం అవటానికి మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు ఎఫర్ట్ నో దట్ యుట్ అటాచ్డ్ అంటే తెలుసుకుంటే సరిపడుతుంది నేను అటాచ్డ్ కాదు అని తెలుసుకుంటే అటాచ్మెంట్ వచ్చింది అటాచ్మెంట్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది దుఃఖం కలిగినప్పుడు తెలుస్తుంది దుఃఖం కలిగిందంటే అటాచ్మెంట్ వాళ్ళు కలిగిందని తెలుస్తుంది ఆ దుఃఖం కలగగానే అటాచ్మెంట్ ఉంది అని తెలుస్తుంది అప్పుడు వెంటనే టోటల్ అన్డివైడెడ్ అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది మెడిటేషన్ అంటారు టోటల్ అన్డివైడెడ్ అటెన్షన్ అందుకోసం ఒకసారి కళ్ళు మూసుకుని ఈ దుఃఖం నాకు కలిగినది ఈ దుఃఖానికి నాకు సంబంధం ఏంటి నేను నిజంగా దుఃఖితం అవుతున్నానా అసలు ఈ దుఃఖం ఏంటి కండెన్ చేయకూడదు నేను ఇంత చదువు చదివి కూడా మళ్లీ దుఃఖపడుతున్నాను నాకు అజ్ఞానం ఉంది అలాగే కండెమ్ చేయకూడదు సెల్ఫ్ కండెమ్షన్ ఉండకూడదు జడ్జిమెంట్ ఉండకూడదు నాకు ఏమి ప్రోగ్రెస్ లేదు ఇది లేదు అది లేదు జడ్జిమెంట్ ఉండకూడదు దానివల్ల ఏమి లాభం ఉండదు టోటల్ అన్డివైడెడ్ అటెన్షన్ టూ ది ఎబరేషన్ ఇన్ ది మైండ్ సో మైండ్ లో ఈ దోషం ఉన్నది ఈ సంఘం ఉన్నట్టుగా భాషిస్తుంది ఇంకా ఈ దుఃఖం కలుగుతుంది నిజానికి వాస్తవంగా ఈ సంఘము ఉన్నదా అని టోటల్ అన్డివైడెడ్ అటెన్షన్ మీరు పే చేసి మనస్సుని కనుక వాచ్ చేస్తే మీరు కమ్తున్నాం అది అప్పటికప్పుడే డిజాల్వ్ అయిపోతుంది అప్పుడే డిజాల్వ్ అయిపోతుంది డే అది మిగల్ పోతున్నావు నేను పరీక్ష బస్సులో ప్రయాణం చేస్తున్నా చేస్తుంటే ఎవరో హిందూ దగ్గర చదువుతున్నారు ముందు మనం పేపర్ కొని చదివే అలవాటు తక్కువ ఎవరైనా దగ్గర ఉంటే ఒకసారి హెడ్లైన్స్ ఉండే గారికి కొని చదివే అలవాటు తక్కువ ఆంధ్రులకు అందరికీ తక్కువనే ఎవరో తక్కువ చెప్తారు సడన్ గా రిజల్ట్స్ అని ఉంది అక్కడ రిజల్ట్స్ వస్తాయి అనేది వెంటనే నాకు తెలుస్తుంది ఆ వ్యక్తి తసైతే బాగుందండి నేను అనుకునే మనిషి పేరు గుర్తుకొచ్చి వాడి పరీక్ష ఏమైందో వాడి పరీక్ష ఉంటుంది అక్కడ ఉంటుంది అరే నెంబర్ అనే నా ఇంట్లో అన్నా రిజల్స్ ఆ నెంబర్ ఏమన్నా ఉందా అంటే ఉందా గుర్తు రావట్లేదు అని అన్నా సరే నెంబర్ గుర్తులు అంతేసి ఈ లోపల పర్చు తీసి ఏదో చూస్తుంటే ఆ నెంబర్ ఉన్న కాగితే తీసి అది గంటనే తీసుకుని చూసా తీసే ఉండర్సన్ సేవ్ ఇ కొంచెం మనస్సుకే కష్టం అని తిరిగి తర్వాత మళ్ళీ బస్సులో కదా మనం చేసే తన అలాగే కూర్చుని మెడిటేషన్ ఈ ఫైల్చూర్ ఏమిటి ఈ దుఃఖం ఏమిటి దీని ఎడలా మనం ఎటువంటి దృష్టికోణాన్ని కలిగి ఉండాలి అని అటెన్స్ పెంచేస్తే పోయింది అదే తర్వాత పోయింది అదర్వాళ్ళు మొన్నటి ఒక కుర్రాడు కలపడదా నాకు కాబట్టి నేను సిగ్గుపడ్డాను ఎందుకంటే కోపం పరిస్థితి ఎవరు నవ్వుతూనే ఉన్నది ఎవరు కానే ఉన్నది ఏమైనా పరిస్థితి ఏడాది వచ్చిందంటే ఆ పరిస్థితి అయితే నేను పెద్ద దాని నేను పెద్ద పెట్టుకోలేదండి నేను ఆయన నాకు ఇంట్రెస్టెడ్ అని ఆయన జాయినింగ్ సమ్థింగ్ కలిసి అని చెప్పాను టుడే హీఈస్ డూయింగ్ వండర్ఫుల్ కాబట్టిది దుఃఖము అని మనం వేసేటువంటి జడ్జిమెంట్ కూడా తప్పే ఆవేళ ఆ పరిస్థితులు ఫెయిల్ అవడం ఇక ఇట్ వాజ్ ఇట్ వాజ్ నాట్ ఏ కరప్ పర్సన్ అది పెద్ద బ్లెస్సింగ్ అంటే బహుశా బ్లెస్సింగే కూడా ఎందుకంటే అది ప్రసే దానికి వెళ్ళి ఉండేవాడు ఇంకో దానికి వెళ్లకుండా డెడ్ ఫోన్ ఇటు ఇ బ్లెస్సింగ్ మనం అలా ఉంటుంది కాబట్టి సంఘము తప్పే అంటే నేను ఆయన అటాక్ ఇట్టు ఇట్ అన్నది తప్పే అది సరికాదు యూఆర్ రియల్లీ నాట్ అటాక్డ్ తర్వాత అది దుఃఖము అనేది తప్పే ఎవ్రీథింగ్ ఇది రాంగ్ అండి ఆల్ అవర్ థింకింగ్ ఇది రాంగ్ అండి ఈ సత్యాన్ని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దాని నుంచి బయటకు వచ్చేస్తాడు దీన్ని ఇంకొక స్థుతిలో బృహదారంతి ఇంకో స్థుతి అంటే బృహదారంక శక్తి దాంట్లో జ్యోతి బ్రాహ్మణం మూడో వల్యంలో ఉంది మూడో వల్యంలో మూడో బ్రాహ్మణం నాలుగో అధ్యాయంతో ప్రారంభమవుతుంది మూడో వల్ల నాలుగైదు ఆరు అధ్యాయాలు నాలుగో అధ్యాయంలో మూడో బ్రాహ్మణం పెద్ద బ్రాహ్మణం కానీ జ్యోతిర్బ్రాహ్మణము అని సార్ అంత కఠినమైన బ్రాహ్మణం అనేదాన్ని దాన్ని నేను చాలా ఓపిగ్గా పరిష్కారం చేసి తెలుగులో చాలా ఓపిగ్గా దేశ పూర్వదేశం ఎక్కడ సెటిల్మెంట్ కాదు అది ఆ పదజాలమే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది భాషకారులు కొంత సహాయం చేస్తారు అయితే భక్ష్యం కూడా కొంత కఠినంగా ఉంటుంది టీకాకారులు కొంత హెల్ప్ చేస్తారు కొంత చేయడు సో ఆనందగిరి మనకు కావాల్సిన చోట ఓ చోట మహానందం కలిగిట్లా హెల్ప్ చేస్తాడు ఇంకో చోట సైలెంట్గా ఉండదు ఆయన పోయినా విద్యానందగిరి రాసిన హిందీ వ్యాస్థానం ఏమైనా ఉపయోగపడుతుందంటే అది మోస్ట్లీ ఉపయోగపడదు తెలుసున్న వాడికి ఉపయోగపడదు ఎందుకంటే తెలుసున్న వాడు ఈజీగా తెలుసుదే రాస్తారు తెలియని వాడికి ఉపయోగపడదు ఎందుకంటే మీరు ఏం తెలియదు అది రాయడు కాబట్టి మొత్తం మీద అది అలాగే నడుస్తూ ఉంటాను అదేదో వాళ్ళ ఆశ్రమం నుంచి పబ్లిష్ చేశారు కాబట్టి ఏదో పెట్టాలని పెట్టినట్లు తప్పిస్తే కానీ విష్ణుదేవానంద దగ్గర చేత మాత్రం బాగుంటుంది అది చాలా గొప్ప సహాయం అని చేస్తారు ఆ టైతే లేకపోతే ఈ బృహదారం ఆ తెలుగు నేను తయారు చేసి ఉండలేకపోయేవాడిని ఆ మాట నేను అలాగే చెప్పాను అక్కడ దగ్గర లైఫ్ పట్టింది అంత అద్భుతమైనట్టే కాదు సో ఈ విధంగా అనేక కష్టాలతో ఓర్చి ఆ వ్యాఖ్యానం తయారు చేయడం అయింది అది మీరు చూస్తే తెలుస్తుంది అది తనంతటం దాన్ని చదువుకోవడానికి కూడా అంత అనుకూలం కాకపోవచ్చు పాఠం చదువు వాళ్ళకి విద్యార్థులకి పాఠం చెప్తే టీచర్స్కి ఉపయోగపడే గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైన గృహదారం అయి దాంట్లో ఈ ప్రసంగం ఉన్నది ఈ అసంగ అక్కడ వాక్యం అది ఏమంటే అసంగోహ్యయం పురుష ఈ పురుషుడు అంటే ఆత్మ అసంగ సంఘము ఏమిది అదొక సిద్ధాంత వాక్యం చెప్పారు అక్కడ శిలాశాసనంలాగా పెడతారు అక్కడ అసంగోహ్యయం పురుష దానికి ఒక దృష్టాంతం చెప్పారు దాన్ని మహామత్స్య దృష్టాంతము అంటారు మహామత్స్యమంటే పెద్ద చేప అది నదిలో పెద్ద చేప అంటే తినింగళము ఆ స్థాయి చేప పెద్ద చేప మహామత్స్యం ఈ మహామత్స్యము ఈ జట్టుకి రాదు ఆ జట్టుకి రాదు అని మధ్యలో ఉంటుంది అంటే మహాప్రవాహంలో ఈ గట్టుకి రా వస్తుంది మీరు చేపదృష్టితో చూస్తే ఈ గట్టుకు చాలా షేలు అయిపోతుంది గట్టి దగ్గర వచ్చే దానికి లోతుదాళ్లు అంటే ఆ గట్టు దిగుబట్లో అతకుపోతుంది ఇటువైపు గట్టుకొస్తే అది లోతుదాళ మధ్యలో ఉంటుంది ఈ గట్టుకి వెతుక్కోదు ఆ గట్టుకి వెతుక్కోదు మధ్యలో వెళ్తూ ఉంటుంది ఉభౌ కూలం ఈ కూలాన్ని ఆ కూలం గట్టు రెండు ఒడ్లని కూడా ముట్టుకోకుండగా ఎప్పుడైనా ఓసారి అలా కట్ చేసినా మళ్ళీ విదిరిపెట్టి వెళ్ళిపోతూ మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటుంది మహాముఖ్యం ఇక్కడ ఈ ఒడ్లు అంటే సుఖ దుఃఖాలు మనమే మహానుస్థం వీడే మహానుష్యం చూడండి మీరు మీ జీవితాన్ని మీరు ఒక్కసారి అంతేనా వేసుకోండి మీరే మహానుస్యం ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞానం ఎప్పుడు వచ్చింది హై స్కూల్కో లేకపోతే ప్రైమరీ స్కూల్ కో వెళ్లి రోజుల నుంచి జ్ఞానం వచ్చింది ప్రైమరీ స్కూల్ కు వెళ్తే అక్కడ నుంచి ఇష్యూలు ప్రారంభం అవుతాయి ప్రైమరీ స్కూల్ కు వీడు వెళ్తాడనుకోండి వీడి పుస్తకాలు లాగేసుకుంటాడు పక్క లాగేసుకుని అలా గెలవట వాళ్ళు ఏం చేయాలి అంటే వాడు దుఃఖలా ఉన్నాడు వాడిని వీడు కొట్టలేడు ఏ ఒకప్పుడు వీడే దొక్కగా ఉంది వాడు బొక్క పలసగా ఉన్నా వీడి వాడి మీద పడి కొట్టి పరాక్రమం అది ఉండాలి ఆ ఉత్సాహం వీడి ఏరుమోహం పెట్టుకుని ఎదవడమే వీడికి తెలుసు కానీ ఎద్రవాడు బక్కగా ఉన్నా వాడు చెలరేగిపోతుంటే అలా చూస్తూ ఉంటాడు వీడు అమా వీడు దిక్కగా అంటే మనస్సులో ఆ శక్తి లేదు ఇంకే వీడు ఎలా దుఃఖాలు ఉంటాడు ఇంటికి వచ్చి అమ్మా నన్ను వాడుకొట్టాడీ తల్లి దగ్గర రక్షణ పొందే ప్రయత్నం చేస్తుంటాడు తల్లి ఏం చేస్తుంది నేను కేటాయిస్తానమ్మా అని అని వెళ్ళి టీచర్ తో డబ్బులు అడుస్తుంది అందుకంటే తల్లి మాత్రం ఏం చేస్తుంది ఆ టీచర్ని రక్షణ కోరతాడు లేకపోతే తల్లిని రక్షణ కోరతాడు లేకపోతే వీడికి వ్యతిరేకంగా ఇంకో జతగట్టి తనని తాను సెల్ఫ్ డిఫెన్స్ మెతనజ్ ఏదో చేస్తాడు ఇవన్నీ మీరు చేసుకుంటారు ఇవన్నీ చేసి ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లోకి వస్తారు హై స్కూల్లో టీచర్లు కోరతారు పొరంగ వాళ్ళు కుట్టి వరే ఇప్పుడు వాళ్ళు ఏమి కొడుతున్నారో లేదో తెలియదు ఇప్పుడు వాళ్ళు కొట్టట్లేదు కాబోలు మా అప్పుడు అయితే శుభ్రంగా కొట్టివారు చింతామనం వేస్తారు క్షణా కొట్టుతారు ఆయన రావడమే పెత్తం పట్టుకుని వచ్చేవారు ఇప్పుడు లేదా శుభ్రంగా కొట్టివారు ఏమి నిమ్మో మాటంగా ఆ జబలు తినేసి ఇంటికొచ్చి చెప్తే వాళ్ళు మళ్ళీ కొట్టివారు అంటే ఆయన చింతావనం వేస్తారు కొట్టి అంత పొరపాటు నువ్వు చేసేవారు వీళ్ళు ఇంకో కొట్టిగా కాబట్టి ఆయన కొట్టారనే సంగతి కూడా చెప్పకుండా కడుపులో దాచుకుని అలా ఉండేవాళ్ళ శుభ్రంగా కొట్టి వారు ఏమి సందేహం లేదు ఆ కష్టాలన్నీ పడి ఇప్పుడు అలాగే మీరు మీ జీవితాన్ని మీరు అంచనా వేసుకోండి ఈ రోజున మీరు పొజిషన్ లో ఉన్నారు ఇన్ వట్ ఎవర్ సిచ్యువేషన్ ఎప్పుడు మనిషి సుఖ దుఃఖాలే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అది అలాగే ఉంది ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు అలాగే ఉంది రిటైర్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నది దాని బతికి ఏది ఇంప్రూవ్మెంట్ ఏం దానికి ఇదొచ్చి మారుతూ ఉంటుంది కోపం మారుతుంది హై స్కూల్లో ఉన్నప్పుడు ఇష్యూ చిన్నవని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు అనిపించలేదు అప్పుడు అదే పెద్దది మ్యారేజ్ బ్లూస్ మ్యారేజ్ సుఖపద్దవాడిని ఒకరిని చూపించండి నాకు మ్యారేజ్ బర్డది పేరే మ్యారేజ్ బ్లూస్ ఎంత కన్ఫ్యూజన్ ఎంత ప్రెషరు టెన్షన్ ఇవన్నింటితో సతమతం అవుతూ ఉంటాడు అటు అతమామల్ని ఇంప్రెస్ ఇటు నేను ఇంప్రెస్ చేయాలి ఆ వీరు అత్తవారు ఎందుకు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఈ చుట్టుపక్కల అమరత్తులు అందరూ వస్తారు వాళ్ళని ఇంప్రెస్ట్ చేయాలి వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి వీడి పని అదే వీడు బతికే అది ఇంత మహాభారం అదే కానీ ఇంకోసం లేదు ఆ ఎఫర్ట్ దేవుని ముందు పెడితే దేవుడు ఇంప్రెస్ అయితే సాక్షాత్ కలిగి చేస్తారు ఆ అత్తవారి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి ఇక్కడికి కోట్లు ఉన్నా చూసాను నేను వాళ్ళని ఇంప్రెస్ చేయను నేను అసలు మీ కొంపకే రాను అని దూరంగా ఉన్నవాడు కృతార్థత సో ఈ విధంగా మ్యారేజ్ జ్యూస్ అనుభవించి దాన్ని బయటకు వచ్చి చూసాను యూ హూ ఆల్ దోస్ డిఫికల్టీ తర్వాత సంతానం అని ఆ సంతానంతో పడి పాస్ట్ ఎన్ని పాల్ యాంటీజన్ ఇది లేదు విజ్ఞప్తులు రోగాలు ఎన్ని కష్టాలు పడి లేడీస్ అయితే మరీ కష్టపడతారు ఈ సంతానంతో పడి పడి పడి అన్ని కష్టాలను దాటుకున్నాను వీళ్ళకి పెళ్లిళ్ళు ఆ పెళ్ళిళ్ళు చేయకపోతే ఓ దుఃఖం చేస్తే మరో దుఃఖం కూతురికి పెళ్లి చేయలేదని దుఃఖపడుతూ ఉంటాడు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసిన కారణం కూడా దుఃఖపడతాడు డాక్టర్కి పెళ్లి చేసి సంతోషించిన తండ్రిని చూపించాలి మీరు నాకు ఎవరు మరో ఏదో అమ్మ ఊరుసారి దుఃఖం లేదు నేను చూసాను నీ అత్తమామలు ఇబ్బంది పెడుతున్నాడు ఏదేదో పెద్ద మధ్య వయసులో వచ్చేప్పుడు రోగాలు డయాబెటీస్ కానీ మరొకని మరో మోకాళ్ళు అది తగ్గేదికో ప్రతి దుఃఖం ఈ దుఃఖాలని మనం దాటుకుని ఇప్పుడు మహానందంగా నవ్వుతో శాస్త్రం చదువుకుంటున్నామంటే మనం ఎక్కడైనా ఒడ్డు దగ్గర అతుక్కుపోయి ఇక్కడికి వచ్చామా అతుక్కోకుండా నిజంగా మహానత్సం మీరు నేనే ఆ మహానత్సం లేదు మనం ఎక్కడా అటుక్కోలేదు ఎక్కడ పట్టుకోలేదు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం అలా అనిపించింది అప్పుడు ఏమనిపించింది అమ్మ బాబా నేను ఈ కష్టం నుంచి బయటపడతానా అనిపించింది అలా అనిపిస్తుంది అయిపోయింది అంటే ఆ కష్టం నుంచి బయటపడిపోయా ఒకసారి నేను ఏదో ప్రయాణం చేస్తున్నా ఆ బస్సు ఏదో చేరిపోయింది అడవిలో ఇరికిపోయాం ఇప్పుడు ఏమైంది అంటే ఈ కష్టం నుంచి బయటపడతామా అనిపి బయటపడిపోయింది అప్పుడు ఏమనిపించింది భయం వేసింది కానీ ఇప్పుడు యూ రిమెంబర్ ఇట్ విత్ వండర్ అండ్ స్మైల్ మహానుష్యంలాగా ముందుకు వస్తూనే ఉన్నాం దీని బట్టి ఏం తెలిసిందంటే ఒకే ఆత్మ అది అసంగము దానికి ఏ రకమైన సంఘము లేదు అని తెలిసిందే కాబట్టి అసంగము అని నిర్ధారితమైండ్ కనుక అజ్ఞానావస్థలో శరీరత్వాభిమానము ఆత్మస్వరూపానికి అటుక్కోలేదు అంచేతనే అది అశరీరముగా తెలుసుకోగలిగి ముందుకు రాగలిగినది అని ఈ విధంగా ఒకే ఆత్మ నాలుగు పర్యాయములలో చెప్పబడినది ఇక్కడ ఇక్కడ దుఃఖం ఉన్నది అక్కడ దుఃఖం లేదు కదూ ఆత్మ వేరు ఆత్మ వేరు అనే ధర్మం మీరు పడవద్దు అని ఆ రహదారణ్యత స్ని కోర్చేశారు తర్వాత యక్షోక్తం సంప్రసాద శరీరాత్సముత్ రమమానోభవతి అధికరణ నిర్దిష్ట ఉత్తమ పురుష ఇది ఇప్పుడు పూర్వపక్షం నిత్య పూర్వపక్షం అన్నమాట అది నేను రెండు వాక్యాలు చూపిస్తాను ఈ పాఠానికి వాక్య విచారము అని కదా వాక్యాలను విచారం చేస్తున్నాం మనం నీకు రెండు వాక్యాలు చూపిస్తాను ఆ రెండు వాక్యాల మీద ఆ ప్రసంగం అది శంకరులు ఆ వాక్యాలను మనస్సులో పెట్టుకుని చిన్న చిన్న కొటేషన్స్ కింద ఇచ్చారు బలిపడింది పర్వాలేదు అదే పరిస్థితి తెలుస్తుంది పోతుంది అదే పోతుంది అది కూడా ఇంకా వెనకాలండి దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఏం పర్లేదు అనుకున్నా బల్లేపొడి ఉంటుందని అనుకున్నా ఒకప్పుడు భాషకారులు రాబోయే మంత్రాన్ని పెట్టి మనస్సులో పెట్టి చెప్తారు ఇది ఎలా చెప్పింది ఇది ఓకే ఓహో అనుష్మాద ఆకాశ సమస్య మీరు పనిచేయండి మూడో మంత్రం చూడండి ఇప్పుడు మన రాబోయే మంత్రం మూడోది రాబోయేది ఇప్పుడు మనం ఒకటో మంత్రంలో ఉన్నాము దీని తర్వాత రెండో రండి మూడో మంత్రం చూడండి ఏమే వయసు సంప్రసాద అస్మాత్ శరీరాత్సముయ పరంజ్యోతి రూప సంపద స్వయన రూపేణాభినిపద్యతే సప్తమపురుషత్రిక్షన్ క్రీడన్ రమమాన స్త్రీధిర్వ అదే ఆ మంత్రం గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ మూడో మంత్రం ఎదుర్కొండ పెట్టుకుని వాక్యం చూడండి శరీరాత్ సముత్ అలా అక్కడ లేదు మరి సంప్రసాద శరీరాత్సముగా అస్మాతీసారు ఎస్ రమమాణో అని ఉందిగా అక్కడ వ్యక్తం రమమాణ స్త్రీభిరువ ఏమండ తర్వాత సహా అన్య సంప్రసాదాధిక నిర్దిష్ట ఉత్తమ పురుష ఉత్తమ పురుష కూడా ఉంది అక్కడ ఉంది స ఉత్తమ పురుష అని ఉంది కదా తర్వాత అధికరణ నిర్దిష్ట కారణాలు అంటే సప్తమే ఏకవచనం సప్తమే భక్తిగా అధికరణం అని పేరు అక్కడ ఆ వాక్యంలో సతత్ర పంవేపీ అని ఉంది అది అధికరణం తత్ర తత్ర అంటే తస్మి ఆ వాక్యాన్ని ఉపంపించి భర్తృప్రపంచాచార్యులు ఏమని చెప్పారంటే ఈ శరీరాభిమానం పెట్టుకునే లేకపోతే సుశుక్తిలో సంప్రసాద శబ్దము చేత చెప్పబడిన ఆత్మ వేరు ఉత్తమ పురుష ఆత్మ వేరు అని ఆయన భర్తలు ప్రపంచాచారీ చెప్పారు సంప్రసాద అంటే ఎవడు అంటే వారి జీవుడు ఆయన మాట చెప్తున్నా మీకు వారి జీవుడు వాడు జాగ్రత్త స్వప్నాల్లో సుసుఖాలు అనుభవించి ఇప్పుడు ఆ నిద్రలో విలీనమయ్యి కొంచెం తేట పడ్డాడు సంప్రసాద అంటే తేట పడ్డవాడు అని అర్థం సమయ ప్రసీద మీరు తేట అయినట్టుగా వీడు తేటపడ్డారు నిద్రపడితే మనిషి బలం వస్తుంది అంటే సో సంప్రసాద అయ్యాడు ఇప్పుడు ఇక్కడ ఈ సంప్రసాద శబ్దం చేత ఎవరు చెప్పబడతాడు జాగ్రత్త దుఃఖం పొంది కష్టాలు పడి కొంత సుఖాన్ని అనుభవించినవాడు ఎవరండి జీవుడే కదండి వాడు జీవుడు చెప్పబడతాడు నంటే ఈ దీవుడు ఈ సంప్రసాద శబ్దవాక్యుడైన జీవుడు ఈ శరీరము నుంచి పైకి లేచి మీరు మూడో మంత్రం చూడండి ఒక్కసారి దాని ప్రసంగమే వస్తాం ఇక్కడ ఈ శరీరము నుంచి పైకి లేచి ఉత్తమ పురుష ఉత్తమ పురుషుడు అవుతాడు ఉత్తమ పురుష అని ఉత్తమ పురుషుణ్ణి చెప్పారు వీడు శరీరం నుంచి పైకి లేచి అని చెప్పారు ఏదో రణించడము భోగాలు ఇవి చెప్పారు అని తత్ర పల్ేటి సహా అంటే వాడు తత్ర అంటే ఉత్తమ పురుషుని ఎందు పరిలేపి అంటే విలీనమగును అని చెప్పారు సప్తమైన భక్తి చెప్పారు ఈ సంప్రసాదుడు శరీరము నుంచి పైకి లేచి ఆ ఉత్తమ పురుషుడు ఉన్నాడే ఆ తత్ర ఆ ఉత్తమ పురుషుని ఎందు విలీన అని చెప్పారు దీని బతుకు ఏం తెలిసింది ఈ సంప్రసాదుడు వేరు ఉత్తమ పురుషుడు వేరని తెలిసింది కదా అని భక్తృపం చేశారు అడుగు పెట్టారు ఎందుకని రెండు ఒకటైతే ఈ సంప్రసాదుడు వెళ్లి ఉత్తమ పురుషుడు అయిపోయాడని చెప్పాలి కానీ ఈ సంప్రసాదుని వెళ్ళి ఆ సత్ర పని అయితే కదా వీడు వెళ్ళి అక్కడ విశ్రాంతి అంటే అక్కడ వేరు వీడు వేరే ఉత్తరాడు ఏక ఎందుకు అయిపోతారు కాబట్టి సంప్రసాద శబ్దవాక్యమైన జీవుడు వేరు ఉత్తమ పురుష వాచ్యమైనటువంటి పర ఆత్మ పరమాత్మ వేరు అందులో ముఖ్యంగా సహా త్ర పర్యాతి సహా వాడు త్ర వాణియందు పర్యాయతి విలీన వాడు వాణి ఎందు అంటే ఈ వాడు ఆ వాణి వేరు వేరు అవ్వాలి అయితే వీడు వెళ్ళి వాళ్ళు విలీనం అవ్వడం వీడేవాడు అయితే కాబట్టి ఈ ఉత్తమ పురుషుడు వేరు ఈ జీవాత్మ వేరు అని ఆయన అన్నాడు భర్త ప్రపంచాచార్యులు అన్నాడు ఇప్పుడు చూడ వాక్యం యత్ ఉత్తం ఇంకా భర్త ప్రపంచాచార్యుల ఏమన్నా చెప్పబడిందంటే సంప్రసాద అంటే సుశుక్తి జీవుడు శరీరాత్సముత్ ఈ శరీరం నుండి పైకి అంటే ఆయన ఏమన్నా అర్థం చేపిస్తాడంటే చచ్చిపోయి ఏమని అర్థం చేపిస్తాడు సమస్యలేంకా శరీరం నుంచి పైకి అంటే శరీరం నుంచి మరణించినా శరీరం వదిలిపెట్టదా ఇంకో శరీరం ఉంటుంది మరణించినా సూక్ష్మ శరీరం ఉండనే ఉంటుంది శరీరాత్ సముత్ అంటే ఆత్మజ్ఞానము చేత శరీరాత్మభావాన్ని విడిచిపెట్టడమే అని అలా చెప్పడం అలా చెప్పడం ఈ జీవుడు శరీరాత్ సముత్ అంటే ఫిజికల్ బాడీ నుంచి పైకి వేసి అని చెప్పేస్తే చెప్పేసి తర్వాత అధికరణ నిర్దిష్ట ఉత్తమ స్పురుష సంప్రసాదాధి సంప్రసాదాత్ అధికరణ నిర్దిష్ట ఉత్తమ పురుష ఈ సంప్రసాదము వెళ్లి తత్ర పరివేసి దాని ముందు అనే అధికరణం సప్తమైన అధికరణం అంటే ఆధారం ఆధారం వీడు వెళ్లి కుర్చీలో కూర్చున్నాడంటే కుర్చీ అధికరణం అంటే వీడే కుర్చీ అయిపోతాడా కుర్చీలో కూర్చుంటే వీడే గుర్చీ అయిపోతాడా అయిపోదు కదా అలాగే వీడు వెళ్ళి ఉత్తమ పురుషుని ఎందు విశ్రాంతి పొందాడు అంటే వీడే ఉత్తమ పురుషుడు అయిపోతాడా అవరు కదా కాబట్టి అధికరణంగా చెప్పబడింది ఉత్తమ పురుషుడు అధికరణ నిర్దిష్ట ఉత్తమ పురుష ఈ సంప్రసాదుడు వెళ్లి ఏ ఆశ్రయమునందు విలీనమవుతాడో విశ్రాంతిని పొందుతాడో అది ఉత్తమ ఈ సంప్రసాదుడు వేరే తర్వాత వీడు అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు వీడు అక్కడ క్రియాదిధి రమమాణ జక్షత క్రీడన్ అని ఉంది అక్కడ అప్సరసలు వాళ్ళు ఉంటారు భోగాలు ఉంటాయి చక్కగా భోజనాలు విజేస్తూ ఉండొచ్చు జగత అంటే భోజనాలు విజయ క్రీడన్ అంటే వినోదం ఉంటుంది వినోదం కావాలి మనిషికి వినోదం మీరు చూడండి వినోదం గురించి ప్రపంచంలో ఎంత ఎఫర్ట్ నడుస్తూ ఉంటుందో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వినోదం ఉంటుంది కాబట్టి వినోదం కూడా ఉంటుంది అక్కడ ఉత్తమ పురుషులు ఉంటాడు అంటే ఏమని చెప్పినట్టయింది అదేదో లోకం ఆ లోకంలో దేవుడు ఉన్నాడు వీడు నుంచి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఉండి భోగాలు అనుభవిస్తున్నాడు అని ఇప్పుడు దీంట్లో ఈ ఆత్మ ఆత్మ ఒకటే అని చెప్పిందా వేరేం చెప్పినట్టేనా వేరుగా అని చెప్పినట్టే అయింది కాబట్టి ఈ జీవుడు జీవుడే ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషుడే నాలుగో పర్యాయంలో చెప్పారు మూడో పర్యాయంలో సంప్రసాదా మూడో పర్యాయంలో చెప్పిన ఆత్మ జీవుడు నాలుగో పర్యాయంలో చెప్పిన ఆత్మ పురుషోత్తముడు ఆ త్వర ఇది అది ఒకటి కాదు భేదమే ఆ భేదం కూడా చెప్పచ్చు వీడు వెళ్లి అంటే భేదాన్నట్టు చెబుతుకుంటూనే కలిసిపోయారు భేదాభేదం మీరు వెళ్ళి కుర్తీలో కూర్చున్నారనుకోండి ఇప్పుడు బయట నిలబడి ఉన్నారనుకోండి మీకు కుర్తీకి భేదం మీరు వెళ్ళి కుర్తీలో కూర్చున్నారనుకోండి అభేదం కానీ అభేదం అన్నాం కదా అని మీరే కుర్తి అయిపోయారా లేదు ఇంకా భేదం కూడా ఉంది దాన్ని భేదాభేదం మీరు కుర్తి ఎక్కడ మీరు ఎక్కడ ఉంటే భేదభేదం మీరే కుర్చీ అయిపోతే అభేదం మీరు వెళ్ళి కుతీలో పుత్తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే భేదాభేదం అలాగే జీవుడు ఉత్తమ పురుషుడైనటువంటి విష్ణు ఉండే లోకంలోకి వెళితే అక్కడ భోగాలను అనుభవిస్తూ అదే మోక్షం అని అలా చెప్పారు ఆయన భక్తు ప్రపంచాసత్ అయ్యా అదంతా కూడా అసత్ అసందర్భము తప్పు అదంతా అదంతా కూడా ఈ ఆచార్యుల కల్పన దర్శిస్తే దాంట్లో ఏమీ సారం లేదు ఎందుకంటే చతుర్థేతు పర్యాయే ఇతివచనా ఎందుకంటే నాలుగో పర్యాయంలో కూడా ప్రజాపతి ఏమంటున్నాడంటే ఇదే ఆత్మని నీకు బోధిస్తాను రా ఇంద్రుడా అని ర్యాయం ఆరంభంలో ఏ నాలుగో పర్యాయంలో ఉత్తమ పురుషుణ్ణి చెప్పాడో ఆ నాలుగో పర్యాయానికి ముందు ఏమన్నాడంటే నీకు ఇదే ఆత్మను బోధిస్తాను రా అని పిలిచి బోధించాడు నాలుగో పర్యాయంలో ఇదే ఆత్మను బోధిస్తాను అని చెప్పిన వాక్యం అక్కడ ఉందో మీకు చెప్పమంటారా ఏకాదశ ఖండ అంటే గడచిన ఖండ ఇప్పుడు ఒకటో ఉన్నారు కదా దీని ముందు ఖండలో మూడో మంత్రం చూడండి అంటే ఆఖరి మంత్రం చూడండి అక్కడ ఏమనుందంటే ఏతంతేవతే అని నడిపిస్తారా ఇదే ఆత్మను మళ్ళీ నీకు బోధిస్తాను అని చెప్పాడు ఇప్పుడు మూడో పర్యాయం కూడా వాడు పొరపాటు అంటే తొంభై ఆరు ఏళ్ళు అయిపోయింది అక్కడికి అప్పుడు నీకు ఇదే ఆత్మను బోధిస్తాను ఇంకొక అనువ్యాఖ్యాస్యాన్ని దాన్ని అనుసరించి నీకు బోధిస్తాను ఇంకో ఐదేళ్లు ఇక్కడ వస అపరా పంచవర్షాన్ని ఇంకో ఐదేళ్లు బ్రహ్మచర్యించే అని చెప్పి ఐదేళ్లు బ్రహ్మచర్యంక బోధిస్తున్నాడు అంటే ఏమిటనమాట ఇప్పుడు బోధిస్తున్న ఈ ఉత్తమ పురుష సంప్రసాదంలో చెప్పబడిన ఆత్మే అవుతుందా కొత్త ఆత్మ అవుతుందా అదే కొత్త ఆత్మే అప్పుడు ఏతం స్వేట వ్యాఖ్యా స్వామి ప్రజాపతి వచనము తప్పు అవుతుంది ప్రజాపతి వచనాన్ని తప్పు అనుకోడదండి ఆయన ఏదో అన్నాడు లేదు అలా అనుకున్నాను లేదని అలా చెప్పకూడదు అసలు వచ్చినా అది ఫైనల్ అది కాబట్టి ఈ సంప్రసాద ఆత్మ ఏదైతే గలదో అదియే ఉత్తమ పురుష ఆత్మ అని ఒక సంగ్రహంగా తదప్రసత్ దానికి హేతు చెప్తారు కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ తప్పు ఓకే ఎక్కడున్నా తేజీ కూడా మీకు నీకు నే ముందే చెప్పాను ఇక్కడ ఆయన ఈ ఈ సెక్షన్ ని ఎంత లాబరేట్ గా డిస్కస్ చేశారంటే ఈ భాగాన్ని ఇప్పుడు దీన్ని వివరణ ఇస్తున్నారు చతుర్థేదీ పర్యాయ అన్నది సంగ్రహ వాక్యం దాని తర్వాత వివరణ వాక్యం యదీ గతోన్య అభిప్రేత స పూర్వవత్వే ప్రజాపతి అవునా ఆయన జాగ్రత్త అవస్థలో ఒక ఆత్మను చెప్పాడు ప్రథమ పర్యాయంగా రెండోసారి పన్నెండేళ్ల మళ్లీ ముప్పై రెండేళ్ల తర్వాత బ్రహ్మచర్యం చేసిన తర్వాత ఏమన్నాడంటే ఏతంతవేవతే వ్యాఖ్యాస ఇదే ఆత్మను మళ్లీ చెప్తాను నీకు అని స్వప్న ఆత్మను చెప్పాడు మళ్ళీ ఇంకో ముప్పై రెండు ఏళ్ళైన తర్వాత ఇదే ఆత్మను చెప్తాను అని చెప్పి సంప్రసాదాన్ని చెప్పాడు ఇంకో ఐదేళ్ళు అయిన తర్వాత ఇదే ఆత్మను నీకు చెప్తానని చెప్పి ఉత్తమ చెప్పాడు దీన్ని మొదటి పర్యాయానికి రెండో పర్యాయానికి ఆత్మ మారలేదు రెండుకి మూడుకి ఆత్మ మారలేదు ఎలా మారలేదు అక్కడ మారలేదని భర్త ప్రపంచాధి కూడా ఒప్పుకున్నాడు అంటే అది నీకు చెప్పొచ్చు మారలేదని నువ్వే అన్నావు కదా ఎందుకంటే అక్కడ జాగ్రత్తలో ఒక జీవుడు స్వప్నంలో మరో జీవుడు నిద్రలో ఇంకో జీవుడు అని అంటాడా ఆయన మాత్రం అండ కదా ఆ మూడింటిది ఒకే ఆత్మ ఎందుకని ఏతన్ సేవా ఏతన్ సులేవా ఏతన్ స్లేవా అన్నాడు కాబట్టి కానీ ఇక్కడికి వచ్చేప్పుడు మాత్రం ఉత్తమ పురుషుడు అంటే ఈ పాయింట్ దగ్గర ఏతన్ స్వేవతే అనే ప్రజాపతి వచనము మృషా అవుతుంది అంటే ఆయన అబద్దం చెప్పాడు లేకపోతే త్రూ హ్యాక్ అంటే ఏం మాట్లాడుతున్నానో చూసుకోకుండా తలహిందులుగా మాట్లాడలేడనో చెప్పాలి అలా చెప్పకూడదు ఇప్పుడు కూడా గీతలోనూ అక్కడ శంకర్ లోకంటారు శ్రీకృష్ణుడు నువ్వు చెప్పింది అర్జునుడు చూస్తే శ్రీకృష్ణుడు మాట్లాడే మాట ఉన్మత్త ప్రలాపంగా ఉంది అంట అంటే పిచ్చివాడు మాట్లాడ అక్కడో మాట ఇక్కడో మాట చెప్పినట్టుంది నువ్వు చెప్పింది చూస్తేనా శ్రీకృష్ణుడు ఉన్మత్త ప్రలాపం చేసేది శ్రీకృష్ణుడు చెప్పింది సత్యమనే అని మనం ప్రొసీడ్ అవ్వాలి ఆయన ఏదో అక్కడ అక్కడ కర్మ ఇక్కడ జ్ఞానం అక్కడ అధికరక్త ఇక్కడ ఇది అంటే వాటిస్తే అలా ఉంటుందా శాస్త్రం అలా ఉండదు కాబట్టి ప్రజాపతి గారి వాక్యాన్ని మురుసా చేసిన వాళ్ళం అవుతాను ఆయన ఒకే అర్థం చెప్పారు మరి అది ఉత్తమ పురుషుడు మరి సతస పరివేతి అనే అర్థం ఏంటి అది మనం ఏదో ఏడవలదాన్ని నువ్వు చెప్పిన అర్థం కాదు దానికి అక్కడ సప్త నిర్భక్తికి అర్థం నువ్వు చెప్పిన అర్థం కాదు ఇంకో అర్థం ఉంది అక్కడ అర్థం అంటే నువ్వు తప్పుగా చెప్పావు దాని అర్థం అలా కాదు అక్కడ ఏమని వీడు ఈ జీవుడు అజ్ఞానము చేత కల్పిన కల్పించబడిన జీవభావాన్ని విడికి పెట్టి తన స్వరూపమునందు నిలిచి ఉన్నాడు అని సప్తమే హృత్తి వచ్చిందా లేదా తన స్వరూపమునందు నిలిచి ఉన్నాడు అంటే సప్తమే హృత్తి వచ్చిందా వీడు సప్తమే హృత్తి వచ్చింది ఇప్పుడు రెండు ఆత్మలుగా ఒకే ఆత్మ నేను నన్ను తప్పుగా తెలుసుకున్నానండి ఇప్పుడు నేను రైట్ గా తెలుసుకున్నాను నన్ను అన్నాడు ఎన్ని నేను ఇక్కడ ఒకటే ఉందా రెండుందా ఒకటే ఉంది కాబట్టి నాలుగు సార్లు నేను అన్నాడు కదా అని నాలుగు నేను అవదు కాబట్టి స్వతంత్ర పరితికి దాని పరిస్థితి అవుతాయి చూస్తాం దాన్ని చికెన్ అదే విషయ కాబట్టి ఆ ఒక్క ముక్క పట్టుకునేది ఈ ఆత్మ వేరు ఆత్మ వీలు లేదు కించాంచాత్ ఇంకా ఇంకో విషయం ఒకటి ఇది ఇంకో విషయం అలా ఉంటూనే ఉంటుంది క్యాలరీ ఇసక పాత్ర అంటారు ఇసక పాత్ర నుంచి ఇసక తీసుకుంటే వస్తూ ఉంటుంది అది అదే అయిపోవడం అంటే ఏసక అలాగ తేజోపన్నాదీనా ప్రస్తుకారేహశే ప్రవేశం దర్శయ ప్రవిష్టాయ పునః సత్వమసీత్యుపదేశ జీవుడు వేరు ఉత్తమ పురుషుడు వేరు అని కనుక చెప్తే ఆరో అధ్యాయం అంతా కూడా తప్పని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరో అధ్యాయంలో ఏం చెప్పారంటే అక్కడ క్రమం ఎలా వచ్చిందంటే అదంతా మీకు సంగ్రహంగా చెప్పే స్థానం సత్ ఉన్నది సత్ సంకల్పించింది తేజస్వి రూపంగా ప్రకటన అయింది సంకల్పించింది అప్పు రూపంగా ప్రకటనది మళ్లీ సంకల్పించింది అన్న రూపంగా ప్రకటమైనది ఇది తేజోవన్నముల యొక్క త్రివ్రత్కరణమైంది దేహం నిర్మాణమైనది ఆ దేహంలో ఆ ప్రవేశించింది ప్రవేశించి తనను తాను మరిచిపోయింది మరిచిపోతే ఆచార్యుడు చెప్పాడు ఆయన నువ్వు ఫలానా శ్రత చేత నమ్ముకుంటున్నావు నువ్వు నీ స్వరూపం సతే అని తెలిసి చెప్పాడు అని చెప్పాడు ఇప్పుడు ఆచార్యుడు చెప్పిన దాన్ని బట్టి ఆ సతే ప్రవేశించింది అని చెప్పిన బట్టి ఈ దేహంలో ఉండే ఆత్మ ఆ పరమాత్మనా లేకపోతే మరో ఆత్మ మధ్యలో ఎక్కడైనా అంతరిక్షం నుంచి ఊడిపడిందా చెప్పండి మీరు అదే ఆత్మ అంతే కదా మధ్యలో అంతరాలలో ఇంకో ఆత్మ అక్కడి నుంచి వస్తుంది ఆయన యజమాని ఇల్లు పెట్టుకుని ఇంట్లో ప్రవేశించాడు ఏమండి ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ ఇల్లు నాది కాదు అని భ్రమపడుతున్నాడు ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఆయన ఉన్నా కదా ఆయనే అలా కూడా ఉంటుందంటే ఉంటుంది ఒకతనం భంగు తాగేసి భంగు అంటారు చూడండి ఆ భంగు బాగా తాగేసి ఆ గడప ఉంటుండే అంటే వీధి తిను ఇంటి లోపలకి మధ్యలో గడప ఇంటిలోపలే ఆ గడప మీద కూర్చున్నాడు జనరల్గా గడప మీద కూర్చోరు గడప మీద కూర్చుని ఏమంటున్నది అంటే ఎదుర్కొన్న నది ఉన్నది ఏమండి నది కావలసేరాని మా ఇల్లుంది నన్ను మా ఇంట్లో ఎదురపెట్టండి నేను ఇంటికి దూరం అయిపోయాను అని వేడి చేస్తున్నాడు బాబోయే నేను ఏడుస్తున్నాడు ఏడిపేస్తున్నాడు ఏడిపేస్తుంటే ఆ వెళ్లి వాడే ఆయన కనుక ఇచ్చేది భంగి ఎక్కువైంది అని తెలుసుకోనే ఉంది మీలేదు అని చెప్తాడు ఇది మా ఇల్లు ఎలా అవుతుంది మా ఇల్లు నదికి అవతల ఉంది నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి బాబు అని మళ్ళీ వేడికేస్తూ అప్పుడు ఒకటన ఏం చేస్తున్నాడు అంటే నేను మీ ఇంటికి తీసుకెళ్తానరా మీ ఇల్లు నదికి అవతలు ఉంది నిజమే అని తీసుకెళ్లి వీళ్ళు ఆ పక్కనే ఒక వంద గజాలను నడిపించి అక్కడ పడవలో తెప్పించి ఆ పడవన అలా చెప్పి ఇక్కడ దింపి మళ్ళీ దింపి మళ్లీ ఆ వంద గజాలను నడిపించి తీసుకొచ్చి ఆ ఇంట్లో ప్రవేశపెట్టి ఇదిగో మీరు అని చెప్తే థ్యాంక్స్ మా ఇంటికి నేను చేరుకున్నానో ఇది వాడు నాంపల్లి స్టేషన్ లో దిగి రాయల్ హోటల్ ఎక్కడ ఉందని అడిగాడు ఎక్కడి ఆటోసి వాడు మొత్తం అబ్బా అన్ని తీసుకెళ్ళి నేను ఆ రాయల్ హోటల్లో దింకా ఎందుకంటే రాయల్ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని స్నానం చేసి పాపం స్నానం చేయాలనే కంగారు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బాలకమిలోకి వచ్చాడు రూమ్ కు బాలకనే ఒకటి ఉంటుంది బాల వచ్చి ఏటా హైదరాబాద్ ఏడా చూస్తే ఎదురుకుండా నాంపల్లి స్టేషన్ అని రాస్తుంది జీవుడు ఈశ్వరుడు సంబంధం అలాగే కాబట్టి దీవుడే ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే యూఆర్ ది గాడ్ యు నో ఇట్ అల్ ది Thank <laughs> you.